సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశాంతి నమ శ్రీశంకరానందరుపాదాంబుజన్మని స విలాసమామోహ గ్రాహగ్రాసైకర్మే కారణే సమానందయో మోదాదివృత్తి తోశైస్తృతమ్యా తన్మయో భవేత్ తాను కాని వాణిని ఏవైతే తాను కాదో వాటిని తాను అని భావించి వాటితో తాదాత్మ్యం చెందినప్పుడు లేదా ఐక్యం చెందినప్పుడు వాటి యొక్క లక్షణాలు లేదా ధర్మాలు తన ఎందు ఆరోపించుకోవడం జరుగుతుంది సాధారణంగా ఏదైతే నీవు కాదో అది నీవు అని నువ్వు భావించావు కనుక నీ లక్షణాలు నీకు దూరం అయిపోతాయి ఏవైతే నీవు అని భావించావో వాటి లక్షణాలు నీలో ఆరోపించుకోవడం జరుగుతుంది వాస్తవానికి ఆ లక్షణాలు నీలో ఉండవు కానీ ఆరోపించుకోవడం జరుగుతుంది రజు సర్పవత్ ఎప్పుడైతే అలా ఆరోపించుకోవడం జరుగుతుందో ఇక్కడే పొరపాటు జరిగిపోద్దు ఇట్స్ అిస్టేక్ ఏ ఏవైతే తాను కాదో అవి తాను అని భావించడం కనుక వాటి ధర్మాలేదో వాటికి ఉన్నవి వాటి లక్షణాలు ఏవో గనక అవి తాను అనుకున్నప్పుడు ఆ లక్షణాలన్నీ కూడా తనవే అని భావించడం అనేటువంటి సహజం వాస్తవానికి ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇది ఒక పొరపాటు ఇది అజ్ఞానం జ్ఞానం సరిగా లేకపోవడం వల్ల ఇది గడుగుతుంది ఎక్కడైతే ఈ పొరపాటు జరుగుతుందో అక్కడ కోశం ఏర్పడుతుంది అండర్స్టాండ్ ఎక్కడైతే మిస్టేక్ చేస్తామో అక్కడ కోశము ఏర్పడుతుంది అంతేగాని కోశము అనేది ప్రత్యేకంగా లేదు ఆత్మన కప్పడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడే మాకు వేదాంతం అంతా తెలుసు అద్వైతం అంతా తెలుసు అని ఉన్నవాళ్ళు చేసే తప్పు ఇదే కాబట్టి ఆత్మని కోశాలు కప్పేసాయి గనక ఒక్కొక్క కోశాన్ని తీసేసుకుంటూ వస్తే ఆత్మ దొరుకుతుంది తొక్కని తీసేస్తే పండు మనకి దొరుకుతుందో ఒక పొట్లంలో మనం పైది ఇప్పిన తర్వాత లోపల వస్తువు ఎట్లాగైతే దొరుకుతుందో ఆత్మన కోశాలు కప్పి ఉన్నాయి గనక ఆ కోశవత్ కోశం అంటే ఓర కత్తిని ఓరెట్లాగైతే కప్పేస్తుందో ఆత్మను కప్పింది గనక ఆ కోశాలన్నీ తొలగించాలి అని అనుకుంటాడు చాలా పెద్ద మిస్టేక్ ఇది దీనివల్ల అసలు మనిషి తరించే అవకాశమే లేదు వివేకమే రాదు జ్ఞానమే రాదు ఎందుకని ఎప్పుడైతే కోశాన్ని తొలగించాలి అని అనుకుంటాడో కోశము సత్యము అని తను నిర్ణయం చేస్తున్నాడని అర్థం కోశము కనుక సత్యమే అయితే ఈ విచారం అనవసరం సత్యమైనది ఎప్పుడు ఉంటది కనుక ఏదస్తి త సత్యం ఇంకా నువ్వేం వివేకం చేస్తావు వివేకం ఎప్పుడు చేయాలి అంటే రెండు కలిసిపోయినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో మనకు అర్థం కానప్పుడు మాత్రమే అనాలిసిస్ బాగా అర్థం చేసుకోవాలి కనుక నీకు చక్కగా తెలిసిపోతే కోశం అనేది ఒకటి ఉంది ఈ కోశం అనేది సత్యము అనేది నీకు అర్థమైనప్పుడు ఇంకా దాన్ని తొలగించాల్సిన అవసరం లేదు నువ్వు కోశం అయిపోతావు దుఃఖాలన్నీ నీవైపోతాయి కనుక కోశమే గనక సత్యమైతే ఆత్మన అనంతత్వ భవతి ఆత్మకి ఆత్మ యొక్క అనంతత్వానికి హాని భంగకరం ఎందుకని అంతటా ఆత్మ ఉండేటప్పుడు అంతటా ఉండేటువంటి ఆత్మని అనంతమైనటువంటి ఆత్మని కప్పాలి అంటే ఆ కప్పేది ఏదో అనంతమైన దానికన్నా ఎక్కువగా ఉండాలి సాధ్యమా అనంతం అంటేనే దానికి అప్పేదానికి అవకాశం లేదు కనుక ఒకవేళ కోసమే ఉండి కోసం ఆత్మ కప్పుతుంది అని గనక నువ్వు అభిప్రాయపడేటట్లయితే దానివల్ల వచ్చేటువంటి హాని ఏంటో తెలుసా ఆత్మన అనంతత్వ హాని భవతి ఆత్మ యొక్క అనంతత్వం దెబ్బతినేస్తుంది ఎప్పుడైతే ఆత్మ అనంతం కాకుండా పోతుందో నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు ఇంకా దుఃఖపడుతూ ఉండడమే జనన చాలు కాబట్టి అనంతమైనటువంటి ఆనందం నాకు కావాలి కోరుకుంటూ ఉన్నావు అది పరప్రేమాస్పదం యత అర్థమవుతుంది ఇప్పుడు పరప్రేమాస్పద మొట్టమొదట వచ్చింది చూచారా అది కనుక కోశవత్ ఆచ్ఛాదకత్వా ఇతి కోశము కప్పినట్టుగా ఉంది ఇవ యాజ్ దో యాజ్ దో కనుక అక్కడే ఉంది విషయం అంతా ఎప్పుడైతే వలె కప్పినట్టుగా ఉంది అన్నప్పుడు విచారం చేసేటప్పటికి ఆ ఉన్నది లేనట్టుగా మనకు అర్థమైపోయింది ఓహో ఇది నేను ఆరోపణ చేయడమే నా లక్షణం కాదు ఇది నేను కాని దానిని నేను అని అనుకోవడం వల్ల వాటి లక్షణాలు నాయ ఆరోపించబడ్డాయి కాబట్టి కోశ విషయంలో నేను ఒక పొరపాటు చేశాను ఏదైతే నేను కాదో అది నేను అని అభిప్రాయపడడం జరిగింది దానివల్ల దాని లక్షణాలన్నీ నాకు వస్తూ ఉన్నాయి అంతే కనుక ఇప్పుడు వివేకం చేత దాన్ని తొలగించుకోవచ్చు తొలగించుకుంటే ఏదైతే మిగులుతుందో జ్ఞాన రూపా విశిష్టతే కాబట్టి అది జ్ఞానస్వరూపంగా ఆత్మగా తెలిసిపోతుంది ఇది పంచకోశ వివేకంలో ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఎప్పుడైతే నువ్వు కానిది నువ్వు అనుకుంటావో దాని బాధలన్నీ నీవి దాని కష్టాలన్నీ నీవి ఇది పొరపాటు ఇట్స్ అ మిస్టేక్ అంటున్నా అజ్ఞానం ఇది ఎన్ని దశల్లో జరిగింది అంటే ఐదు దశల్లో జరిగింది నువ్వు కాని దాన్ని నీవు అని అనుకోవడం ఐదు దశల్లో జరిగింది మొదటిది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఐదు దశల్లో జరిగింది అందువల్ల మొన్న చూచినప్పుడు కనెక్షన్ ఇస్తాను నెక్స్ట్ శ్లోకానికి ఈ ముప్పై ఆరో శ్లోకంలో మూడు నాలుగు లైన్లున్నాయి చూచారా మూడు నాలుగు పాదాలు తోశిస్తూ తాదాత్మ్యాత్ ఆత్మ తన్మయో భవేత్ ఆత్మ తోశై తాదాత్మ్యాత్ ఐడెంటిఫైడ్ తన్మయో భవేత్ ఈ సెంటెన్స్ తర్వాత అన్వయ వ్యతిరేక ప్రక్రియకి ప్లీజ్ పెద్ద పునాది ఏమిటో తెలుసా తోశై తు ఆత్మాత్ ఆదాత్మ్యాత్ తత్ తన్మయో భవేత్ కాబట్టి ఇప్పుడు మనకి ఏం తెలియాలి బాగా అర్థం చేసుకోండి ఏం తెలియాలి మనకంటే అయ్యా నేను కానిదాన్ని నేను అని అనుకుంటున్నా నేను కానిది ఏది నేను ఏది అనేటువంటి వివేకం కావాలి ఇప్పుడు మనకు తెలిసి ఏంటంటే నేనేమిటో నాకు తెలియాలి ఎందుకు నేను నాకు తెలియకపోతుంది అనంటే నేను కానిది నేను అనుకుంటున్నాను కనుక నేనేమిటో నాకు తెలియడం లేదు కాబట్టి ఇప్పుడు రెండు తెలియాల్సింది నేనేమిటో తెలియాలి నేను కానిదేమిటో తెలియాలి నేను కానిదాన్ని నేను తొలగించుకుంటూ పోతే వివేకం చేత నేనైంది ఏదో అది మిగులుతుంది ఇది జ్ఞానం అదే ఆత్మ అదే అనంతం అదే బ్రహ్మ అదే ది మీనింగ్ ఆఫ్ దట్ ఈ యూ క్లియర్ క్లియర్ కాబట్టి ఆత్మ ఫోర్త్ లైన్ ఆత్మ తత్కోశై తాదాత్మ్యాత్ ఆయా కోశాలతో తత్ తత్ కోశై తాదాత్మ్యాత్ తదాత్మ చెందడం జరిగిందో ఐడెంటిఫై అయిందో ఐక్యం అయిందో కోశై ఎవరు ఆత్మ కానీ ఆత్మ కోశం కాదు కదా కాకపోయినా తాను తాదాత్మ్యం చెందడం వల్ల కోశం యొక్క ధర్మాలన్నీ ఆత్మయందు ఆరోపించుకోవడం జరిగింది కాబట్టి ఆత్మ తోశై తాదాత్మ్యాత్ తత్ ఆత్మ తన్మయో భవేత్ తత్మయ భవేత్ ఎప్పుడైనా సరే ఆ శ్లోకాన్ని వివరించేటప్పుడు కాని పద పదఛేదం చేసేటప్పుడు కాని నేను చెప్పడం మీకు ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంటో అది చూడడం అంత ఇంపార్టెంట్ మీరు నేను అక్కడ అన్వయం చెప్తూ ఉన్న టైంలో నా ముఖం చూస్తున్నారు అనుకోండి మీకు దోచేది ఏమి లేదు ఎందుకని నా ముఖంలో ఏమి లేదు నేను బోధించేది నా మనసులో ఉంది నేను మీకు ఏదైతే బోధిస్తున్నానో దాట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ నా మనసులో ఉన్నది నేను చూసి చెప్తున్నా నా ముఖం చూస్తే మీకు అది కనపడదు ఇక్కడ నేను ఆపరేట్ చేస్తుండేది జాగ్రత్తగా నేను ఫోర్త్ లైన్ ఆత్మ వెరీ ఇంపార్టెంట్ తోశై ఆయా కోశాలతో తత్కోశి ఆయా కోశముల చేత ఏది అన్నమయ కోసం చేత మనోమయ కోసం చేత ప్రాణమయ కోసం చేత విజ్ఞానమయ కోసం చేత ఆనందమయ కోసం చేత తత్ కోశై తదాత్మ్యాత్ ఐక్యం చెందడం జరిగిందో తాదాత్మ్యం చెందడం జరిగిందో ఐడెంటిఫై అవ్వడం జరిగిందో తత్ అదిగో తన్మయో భవత్ తన్మయో భవే తన్మయ భవేత్ ఇది ఇది కనెక్షన్ అంటే తోశై తాదాత్మ్యాత్ ఆత్మా తన్మయ భన్మయత్ అన్నమయ భవత్ తన్మయ భవత్ అంటే తన్మయ అంటే పరమాత్మను పొందడం కాదు ఇక్కడ తన్మయం కాదు తత్మయ మయ వికారత్ ఆత్మా తన్మయ భవత్ అన్నమయ భవత్ అన్నమయకోశై తాదామ్యా అన్నమయత్ ప్రాణమయకోశై తాదాత్ ప్రాణమయోశ కోశా భవత్ మనోమయ కోశై తాదా మనోమయ కోశ భ విజ్ఞానమయ కోశై తాదాత్ విజ్ఞానమయ కోశ భవత్ ఆనందమయోశ తాదామ్యా ఆత్మ ఆనందమయ కోశ భవే ఇప్పుడేం చేయాలండి అర్థమైపోయింది బాగా ఇప్పుడు ఏం చేయాలి ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటిది మనకు అర్థం కావాలి తెలిసి రావాలి అది తెలిసి వస్తేనే అజ్ఞానం పోతుంది ఎందుకని అజ్ఞానం చేస్తనే కోశాలు తయారైనవి కనుక అజ్ఞాన నివృత్తయే సంసార నివృత్తయే ఏమిటి మార్గం వివేకత కర్తవ్య వివేకత కర్తవ్య ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ఏది ఆత్మ ఏది అనాత్మ అనేది ఎంక్వైరీ చాలి ఇదే ప్రక్రియ ఇప్పుడు ఇది ఆత్మానాత్మ వివేకం ఇక్కడ క్లియర్ గా ఏది ఉన్నది ఏది లేదనేది తెలిసిపోతుంది కాబట్టి ఆత్మ అనాత్మన వివేకేన ఏవ బ్రహ్మాత్మ జ్ఞానం సిద్ధ్యతి క్లియర్ కాబట్టి ఆత్మ ఏది అనాత్మ ఏది ఆత్మ అన్నాత్మన వివేకేన ఏవ బ్రహ్మాత్మ జ్ఞానం సిద్ధ్యతి దీనివల్ల బ్రహ్మాత్మ జ్ఞానం కలుగుతుంది నీకు కాన్షియస్ గా వాడుతున్నాను ఆ పదం బ్రహ్మాత్మ జ్ఞానం అంటే ఆత్మయే బ్రహ్మము అనే జ్ఞానం ఆత్మజ్ఞానము కాదు అండర్స్టాండ్ ఆత్మ జ్ఞానము కాదు బ్రహ్మజ్ఞానము కాదు ఆత్మజ్ఞానము కాదు బ్రహ్మజ్ఞానము కాదు ఎందుకని స్వామీజీ రెండు ఒకటే కదా కాదండవ లేదు ఆత్మ జ్ఞానం అనుకున్నప్పుడు బ్రహ్మజ్ఞానం వేరుగు ఉందనుకుంటాడు వచ్చిన బాధ అది బ్రహ్మజ్ఞానం అనుకున్నప్పుడు ఆత్మ ఏదో వేరుగా ఉంది అనుకుంటాడు ఎందుకని ఇవి మాట్లాడేటువంటి స్కూల్స్ ఆఫ్ థాట్స్ చాలా ఉన్నాయి కనుక కాబట్టి ఇది ఆత్మజ్ఞానం అనకూడదు బ్రహ్మజ్ఞానం అనకూడదు ఆత్మ అనాత్మహ వివేకైన ఏవ బ్రహ్మాత్మ జ్ఞానం సిద్ధతి आत्मे ब्रह्म अने्ञा अयमात्मा ब्रह्म महावाक्यम एयमात्म ब्रह्मे ब्रह्म ज्ञा संपूर्ण सिद्धिस्तून प्रक्रिया जाग्रत स्वामीजी इंकोक विधा कलकाश इंपासीबल इंको मार्गमेम नीक बोगेटे मार्ग लेने लना च తలదీసుకెళ్ళి గోడకేసి కొట్టుకున్నా వెళుతురు రాదు తల పగులుతుందేమో కానీ అది యోగమైనా మరొకటైనా మరొకటైనా మరొకటైనా ఏదైనా సరే రకరకాలైనటువంటి సిద్ధాంత రాద్ధాంతాలు ఈరోజు ఏవైతే అర్ధరహితంగా ప్రచారంలో ఉన్నాయో అవి ఏవి కూడాను బ్రహ్మాత్మ జ్ఞానాన్ని ఇవ్వలేవు ఇదొక్కటే ఇంకొక మార్గం లేనే లేదు పొందలేవు నీవు పరిపూర్ణ శాంతిని పొందలేవు నీవు పరిపూర్ణ శాంతిని కవిత చేసి కానీ పాట నేర్చి కానీ నీల నీలిన గాని నింగిదాకిన గాని నిన్ను తెలియక నీకు శాంతిలేదు కావలసింది నీకు సంబంధించిన జ్ఞానం నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా బహునాశ్రుతైన రకరకాలైనటువంటి సిద్ధాంతాలు రాద్ధాంతాలు పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడెంటక్కడ వినడం వల్ల జ్ఞానం రాదు నాయమాత్మ ప్రవచనైన లభ్య దాని గురించి బోధించుకుంటూ పోతే కూడా ఇతరులకు చెప్పుకుంటూ తిరిగితే కూడా దాని వల్ల జ్ఞానం రాదు బహునాశ్రుతేన ఎంతో కాలం వినడం వల్ల కూడా వచ్చే అవకాశం లేదు నా మేధయా నువ్వు మహామేధస్సు కలిగిన వాడివైనా వెర్సటైడ్ జీనియస్ అయినా దీని దగ్గర పనికిరావు ఏష వృనితేన లభ్య ఎవడైతే ఇది నాకు కావాలి అని జిజ్ఞాసువై ముముక్షువై గురువును సమీపించి సమిత్పాణిహి సురత్రియం బ్రహ్మనిష్టం తద్విజ్ఞానార్థం గురిమేవ అభిగచ్చేత్ వెళ్ళి ఎవడైతే శ్రద్ధతో తెలుసుకుంటాడో వాడికి ఒకటికే లభ్యమవుతుంది గాని ఇంకోటికి లభ్యమయ్యే అవకాశం లేదు మరొక రకమైనటువంటి మూర్ఖమైనటువంటి విషయాల వల్ల ఈ జ్ఞానం కలిగేటువంటి ప్రశ్నే లేదు గనక ఆత్మ అనాత్మహ వివేకైన బ్రహ్మాత్మ జ్ఞానం సిద్ధ్యతే మరి ఈ బ్రహ్మాత్మ జ్ఞానం ఈ విధంగా సిద్ధించాలంటున్నారు స్వామిజీ దీనికి ఏం చేయాలి త వివేక కర్తవ్య తవేకర్ ఎందుకని రెండు మిక్స్ అయిపోయినాయి కనుక అనంతత్వం అనేటువంటిది నాయన బాగా అర్థం చేసుకోండి అనంతమైన జ్ఞానము నీకు కావాలి అనంతమైన ఆనందం కావాలి ఎప్పుడైతే అభిప్రాయపడుతూ ఉన్నావో అనంతమైనటువంటి వస్తువు ఉంది అనంతమైనటువంటి వస్తువులు పొందలేవు ఎందుకని అనంతమైన కర్మను చేయలేవు నువ్వు ఏ కర్మ అంతం కలిగే ఉంది అనంతమైనటువంటి వస్తువు ఉన్నది గనక ఉన్నదాన్ని తెలుసుకోవడమే జ్ఞానమేవ సాధనం జ్ఞానం ఏవ సాధనం ఈ జ్ఞానం సాధనం కాబట్టి పంచకోశాలతో తాదాత్మం చెందడం వల్ల వాటి ధర్మాలని ఎందు ఆరోపించుకోవడం జరిగింది గనక ఈ పంచకోశాల నుండి విడిపడి అంటే పంచకోశాల నుండి విడిపడడం అంటే వాటి ధర్మాల నుండి లక్షణాల నుండి కూడా విడిపడి ఆత్మానుభూతిని పొందడం ఏదైతే ఉందో అదే మోక్షము ఈ వివేకాన్ని మనకు సంపూర్ణంగా కలిగించేటువంటిది ఏదో ఈ మోక్ష ప్రాప్తికి ఈ పద్ధతిని జ్ఞాన ప్రాప్తి జ్ఞానం ఎలా కలగాలి అనే ఈ పద్ధతిని బోధించేటువంటిది ప్రక్రియలున్నాయి అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటిది పంచకోశ ప్రక్రియ దీనిని విద్యారణ్య స్వామి ప్రత్యేకంగా అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా దీన్ని బోధిస్తా ఉన్నాడు అన్వయ వ్యతిరేక పద్ధతి ది పాజిటివ్ ది ప్రాసెస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ అనాలిసిస్ ది ప్రోసెస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అనాలిసిస్ అన్వయ వ్యతిరేకాభ్యాం వివేకత దీన్ని యుక్తితో మనకు బోధించడం జరుగుతుంది దీనివల్ల ఈ పద్ధతి ఏదైతే ఉందో దీనివల్ల మనకు మోక్షం కలిగిపోద్ది అర్థం చేసుకుంటే నైన్ స్టార్ట్ చేస్తున్నా జస్ట్ లిస్ దీంట్లో రెండు ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈరోజు ఆరు శ్లోకాలు నేను చెప్పాలి మధ్యలో మార్చ దాన్ని ఆపడానికి అవకాశం లేదు అది ప్రక్రియ అంటే ప్రక్రియని హ్యాండిల్ చేసేటప్పుడు మధ్యలో ఆపడానికి అవకాశం లేదు కంప్లీట్ చేస్తాను శ్రద్ధగా వినండి ఇప్పుడు మనకు తెలియాల్సింది ఒకటే స్వామీజీ అన్వయ వ్యతిరేక పద్ధతి అంటే ఏమిటి నంబర్ వన్ అన్వయ వ్యతిరేక పద్ధతి అంటే ఏమిటి ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా నేను నేను కానిటువంటి పంచకోశాల నుంచి విడిపడి ఆత్మానుభూతిని మోక్షాన్ని ఎలా పొందుతాను దానిని ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి చేసే వివేకం దానిని ఎట్లా ప్రసాదిస్తుంది టూ పాయింట్స్ ఓన్లీ అన్వయ వ్యతిరేకం అంటే ఏమిటి ఆ అన్వయ వ్యతిరేకము పంచకాశాల్లో నుంచి నేను విడిపడడానికి నాకు ఏ విధంగా సహకరిస్తుంది మోక్షాన్ని ఎలా ప్రసాదిస్తుంది అనేది ప్రధానమైన విషయం శ్లోకం పంచకోశ వివేకత స్వాత్మానం తృత్య పరం బ్రహ్మ ప్రపధ్యతే అన్వయ వ్యతిరేకాభ్యాం ఈ అన్వయము వ్యతిరేకము అనేటువంటి ఈ పద్ధతి చేత ఈ ప్రాసెస్ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత ఈ పంచకోశాలు ఏవైతే ఇప్పటి వరకు మనం చూసామో వివేకత యుక్తిత అది ఎంక్వైరీ వాటిని వివేకంతో ఆ పంచకోశాల్ని వేరు చేసినప్పుడు ఏం జరుగుతా పంచకోశాన్ని అర్థం చేసుకొని యుక్తిత వివేకత యుక్తిత స్వాత్మానం నీ ఆత్మే తత కోశాత్ వాటి నుండి పంచకోశాత్ త వాటి నుండి ఉద్ధృత్య ఉద్ధృత్య దాని నుంచి దూరం చేసినప్పుడు పైకి లేపినప్పుడు ఉద్ధృత్య అంటే ఉత్ అంటే పైకి ధృత్య ఉద్ధృత్య పైకి లేచనుడు అంటే వేరు చేసినప్పుడు నేను అర్థం పైకి లేపడినా పక్కకు జరిపోయినా ఎట్లయినా ఒకటే దాని నుంచి వేరు చేయడం అది ప్రదప్రయోగం స్వాత్మానం ఆత్మని తత పంచకోశం నుండి వేరు చేసినప్పుడు వేరు చేశారు కాదు పంచకోశాల నుంచి అప్పుడు ఏముంటది నీకేటా తెలుసు ఆత్మని పంచకోశాలకు విలక్షణమైంది ఏదో ఉంటది అవుడి ఆత్మ ప్లీజ్ ఎప్పుడైతే పంచకోశాలతో విడిదీశావు అంతకు పంచకోశాలతో ఏదో తగులుకొనుంది పంచకోశాలను వేరు చేసేయడం వల్ల అది దూరం అయిపోతాయి ఇది మిగిలిపోతుంది ఇది ఏంటి అవి కానిది అవి కానిది అవి భావించింది దాని ధర్మాలను ఆరోపించుకున్నది పంచకోశాల ధర్మాల్ని తన ఎందు ఆరోపించుకున్నది అవి దూరం అయిపోయినాయి కాదు వాటి ధర్మాలు కూడా దూరం అయిపోయినాయి సింపుల్ గా చెప్తాను మళ్ళీ వస్తాను ఇక్కడ సబ్జెక్ట్ తృత్య ఉద్ధరేత్ దాని నుంచి వేరు చేసిన తర్వాత పరం బ్రహ్మ ప్రపథ్యతే పరం బ్రహ్మ అందుకని మీరు ఆత్మ అంటే కాదని ఎందుకన్నానంటే నేను ఇది చూడు ఎంత జాగ్రత్తగా వాడాడు చూడు వాటి నుంచి విడిదీసినప్పుడు ఈ జీవుడు ఏమవుతున్నాడో తెలుసా పరబ్రహ్మాన్ని పొందుతున్నాడు అన్నాడు అందువల్ల ముందు స్వాత్మానం ఆత్మని వాటి నుండి వేరు చేసినప్పుడు ఇంకా ఆత్మ మిగిలేదు కాదు ఆత్మయే బ్రహ్మము అనే జ్ఞానం మిగులుతా ఉంది వెరీ ఇంపార్టెంట్ పదంలో వేదాంత ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ లాజిక్ ఇది లాజిక్ ఒక రకంగా లాజికల్ మ్యాజిక్ నాట్ మ్యాజికల్ లాజిక్స్ కాబట్టి స్వాత్మానం అన్నప్పుడు ఆత్మం తెస్తున్నాడు పరబ్రహ్మం అవుతున్నాడు అంటున్నాడు పంచకోశాల నుంచి వీలు అంటే ఆత్మ బ్రహ్మం ఉంది బ్రహ్మాత్మ జ్ఞానం సిద్ధతి అయితే కదా నైన్ మీకు అర్థం చేసుకోండి అర్థమైంది ఇప్పుడు మీకు బాగా ఇష్టం ఎట్లా అర్థం అవుతుంది అన్వయం అంటే వ్యతిరేకం అంటే ఇప్పుడు అన్వయ వ్యతిరేక అభ్యాం అన్వయ వ్యతిరేక ప్రక్రియ చేత తృతీయ చేత చేతడంతో అన్వయ వ్యతిరేక అభ్యాం కాబట్టి అన్వయ వ్యతిరేకం అనేటువంటి ఈ పద్ధతి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీని చేత పంచకోశ వివేకత కాబట్టి మనం ఎంక్వైరీ ఏం చేస్తున్నాం యుక్తంతా ఎక్కడ ఉందంటే పంచకోశాన్ని గురించి ఈ పద్ధతిలో చేస్తున్నాం మనం అసలు ఆ పద్ధతి ఏంటండి అన్వయ వ్యతిరేకమైన పద్ధతి ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ అయ్యింది ఇక్కడ శాస్త్రంలో ప్రక్రియ అన్వయం ఆయన బాగా అర్థం చేసుకో అన్వయ అన్వయము అంటే ఏంటి తెలుసా అనువృత్తి అనువృత్తి అన్వయ అనువృత్తి అనువృత్తి అంటే అన్వయం అన్వయం అంటే అనువృత్తి క్లియర్ వ్యతిరేక వ్యావృత్తి అన్వయ వ్యతిరేకం రెండు కదా అన్వయ వ్యతిరేకాభ్యాం అన్వయ అనువృత్తి వ్యతిరేక వ్యావృత్తి స్వామీజీ పిల్లి మార్చారం లాగా తయారైంది కదా ఇప్పుడు అన్వయ వ్యతిరేకం అంటేనే అర్థం కావాలండి అన్వయం అంటే అనువృత్తి వ్యతిరేకం అంటే వ్యావృత్తి ఇప్పుడు పిల్లి అర్థం కాలేదు మార్జాలమైంది మార్జాలం ఏంటంటే బిడాలమైంది పోను పోను ఏమిలే మీ జ అనువృత్తి అంటే అనుసరించి ఉండడం అనుసరించి ఉండడం క్లియర్ వ్యావృత్తి అంటే ఏంటి స్వామిజీ అనుసరించకుండా ఉండటం ఉండడం అయితే ఉంది అస్థి ఏవ అస్థి ఉండడం ఉంది అస్థి కనుక అనువృత్తి అంటే అనుసరిస్తూ ఉండడం వ్యావృత్తి అంటే అనుసరించకుండా ఉండడం ఇది పద్ధతి అనుసరిస్తూ ఉండడం అనుసరించకుండా ఉండడం స్వామిజీ అనుసరించేది ఎవరు అనుసరించకుండా ఉండేది ఎవరు అన్వయం దేనికి సంబంధించింది వ్యతిరేకం దేనికి సంబంధించింది చాలా క్రిటికల్ ఇది సింపుల్గా అర్థం అవుతుంది మీకు జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇప్పుడు క్లియర్ అవుతుంది మేము కూడా చాలా యాత్రను పడ్డాము ఇది అర్థం కాక అసలు మీకోసం ఆలోచన చేశాను ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే కానీ అర్థం కాదు ఏమి ఇస్తామా అని ఆలోచన చేశాను అంటే చాలా క్రిటికల్ ఇది ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి బయలుదేరా అనుకుంటక్షిణాది యాత్ర దక్షిణ రాష్ట్రాల యాత్ర ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆంధ్రదేశం ఇది ఆయన చూస్తూ పోతున్నాడు అనుకోండి మధ్యలో చివర ఎక్కడైతే మనకు కర్ణాటక బార్డర్ వస్తుందో అక్కడ వరకు ఈ చీఫ్ మినిస్టర్ ఆయనతో కూడా పోతాడా లేదా ఐ మీన్ గవర్నర్ గవర్నర్ అనుకోండి పోని చీఫ్ మినిస్టర్ వందరేండి ఆయన రాజకీయవేత్త గవర్నర్ పోయి తేరాలి యూ మస్ట్ కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు ఈ రాష్ట్రం అంతా అతను చూస్తూ పోతూ ఉంటే ఇతను అనుసరిస్తాడా లేదా అనుసరిస్తాడా లేదా ఇది అనువృత్తి వినండి బాగా కర్ణాటక బార్డర్కి వచ్చిన తర్వాత ఈ గవర్నర్ ఆగిపోతాడు అక్కడ గవర్నర్ స్టార్ట్ అవుతాడ లేదా అవుతాడు అక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్కి వచ్చాడు చెన్నైకి తమిళనాడుకి ఇది కర్ణాటక నుంచి కర్ణాటక గవర్నర్ ఆగిపోయి చెన్నై గవర్నర్ మన రోషే గారు స్టార్ట్ అవుతాడా లేదా సరేనా మరి చెన్నై స్టేట్ దాటేసిన తర్వాత కేరళలో ఎంటర్ అయ్యేటప్పుడు ఆగిపోయి ఆయన స్టార్ట్ అవుతాడా లేదా ఇంతే అన్వయ వ్యతిరేకం శృతి మందిరానికి జై ఎందుకంటే ఇప్పుడు అర్థమైపోతుంది మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఉండడా లేడా నాలుగు రాష్ట్రాల్లో గవర్నర్లు ఉండారా లేదా నాలుగు రాష్ట్రాల్లో నలుగురు గవర్నర్లు లేరు కదా అవునా ఉండారా ఇది చూడండి అయ్యా ఇదిగో చాలా క్లియర్గా అర్థం అవుతుంది మీకు నేను చేశాను బాగా ఎట్లా చెప్పాలని పడిన బాధలు ఉన్నాయి కదా ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఇది మంది శృతి మందిరం డిస్కవరీ చూడండి ఆంధ్రాలో తిరుగుతున్నంత వరకు ఇద్దరుండారు ఎవరుండే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్రాప్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక స్టార్ట్స్ కదా ఆయన బయలుదేరతాడు ఇతను మాత్రం అన్ని చోట్ల ఉండాడు ఇప్పుడు ఆంధ్రదేశం నుంచి కర్ణాటక వచ్చిన తర్వాత అన్నవయ్య అన్వయ వ్యతిరేకం జరిగింది ఏం జరిగింది స్వామీజీ ఎవడైతే ఆంధ్రాలో ఉన్నాడో వాడు కర్ణాటకలో కూడా ఉన్నాడు ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవునా ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అన్వయం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అన్వయం ఆంధ్రాలో ఉన్న గవర్నరు కర్ణాటకలో లేడు ఇది ఆంధ్రాలో ఉన్న గవర్నర్కి వ్యతిరేకం ఇప్పుడు అర్థమైతే మీకు అంటే ఈ రాష్ట్రపతి మాత్రం నాలుగు రాష్ట్రాల్లో ఉంటాడు ఇది పట్టిస్తానండి జాగ్రత్తగా నండి నాలుగు రాష్ట్రాల్లో ఉంటాడు ఓకే ఈ గవర్నరు ఆంధ్ర గవర్నర్ కర్ణాటకలో ఉండడు కర్ణాటక గవర్నరు చెన్నైలో ఉండడు చెన్నై గవర్నరు కేరళలో ఉండడు కదా ఆంధ్ర గవర్నరు కర్ణాటక గవర్నరు ఇద్దరున్నారు ఈ రెండు చోట్ల రాష్ట్రపతి ఉన్నాడు ఇతనికి అన్వయం ఎప్పుడైతే అతను డ్రాప్ అయిపోయినాడో ఆంధ్ర దాటగానే అతనికి వ్యతిరేకం ఇతను మళ్లీ చెన్నైకు వచ్చినప్పుడు కర్ణాటక గవర్నర్ డ్రాప్ అయిపోయాడు కదా అతనికి వ్యతిరేకం ఇతనికి వ్యతిరేకం ఇది వ్యావృత్తి అన్వయం అంటే కలిసి అనుసరిస్తూ ఉండటం వ్యావృత్తి అంటే అనుసరించకుండా ఆంధ్ర వాడు ఆంధ్రలోనే కర్ణాటక వాడు కర్ణాటకలోనే చెన్నై వాడు చెన్నైలోనే ఉండడం వ్యావృత్తి ఇప్పుడు ఒక్క రాష్ట్రపతికి వీళ్ళ నలుగురికే కాదు వీళ్ళల్లో పరస్పరం కూడా ఉంది ఎందుకని ఈయన అనుసరిస్తూ ఉన్నాడు కానీ ఆయన లేడు కర్ణాటక ఆయన కర్ణాటకలో కర్ణాటక గవర్నర్ అనుసరిస్తూ ఉన్నాడు ఆంధ్ర గవర్నరు లేడు కదా వ్యావృత్తి చూడు ఎట్లుందో కాబట్టి ఒక రాష్ట్ర గవర్నరు ఇంకొక రాష్ట్ర గవర్నర్ దగ్గర పోతే వ్యావృత్తి వస్తుంది మళ్ళీ ఈయన ఆయన కాదు ఆయన ఆయన కాదు ఆయన ఈయన కాదు ఈయన ఈయన రాష్ట్రం వరకే అనుసరిస్తాడు ఆయన ఆయన రాష్ట్రం వరకే అనుసరిస్తాడు కానీ రాష్ట్రపతి ద్రోట్ ఉంటాడు అన్నమయ కోశం ప్రాణమయ కోశంలో కనపడదు ప్రాణమయ కోశం మనోమయ కోశంలో కనపడదు మనోమయ కోశం విజ్ఞానమయ కోశంలో కనపడదు విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశంలో కనపడదు ఇది ఉన్నప్పుడు అన్నమయ్య కోశం ఉన్నప్పుడు సంవిత్ ఆత్మ ఉంటుంది కదా స్వప్నానికి వచ్చేటప్పుడు ఈ స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం కదా అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ స్వప్నంలో స్వప్నము సంవిత్ ఉంటుంది సంవిత లేకపోతే నీ స్వప్నమే తెలియదు కదా చైతన్యం లేకపోతే కాబట్టి చైతన్యము దేహము స్థూల దేహము ఇది స్వప్నానికి వచ్చేటప్పటికీ బాగా వినండి ఇంకా సరళన శ్లోకాలు ఇది స్వప్నానికి వచ్చేటప్పటికి స్వప్నము చైతన్యము కాబట్టి స్వప్నావస్థలో చైతన్యానికి అన్వయము స్థూల వ్యతిరేకం ఇది ఆగిపోయింది అక్కడి నుంచి సుక్షుప్తికి పోయిన తర్వాత సుక్షిప్తిలో ఉందా లేదా చైతన్యం సంయుత సుక్షిప్తిని తెలుసుకుంటూ ఉంది కదా భానం ప్రకాశింపజేస్తూ ఉంది దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది కదా అది అన్వయము స్వప్నం వ్యావృత్తి వ్యతిరేకం కదా కాబట్టి ఒక కోశానికి మరొక కోశానికి వ్యావృత్తి అర్థమవుతుంది కానీ సంయుత చైతన్యం ఏదైతే ఉందో వాటన్నిట్లో అనువృత్తి వాటన్నిటి నుంచి వ్యావృత్తి అవేమో అనువృత్తితో సంబంధం లేదు చైతన్యం ఉంటే అవి లేకపోతే లేదు ఒక కోశంలోకి ఇంకో కోసం ఎంటర్ కాలేదు ఒక అవస్థలోకి మరొక అవస్థ ఎంటర్ కాలేదు అన్ని అవస్థలు ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థలు మూడు ఉంటే మూడిట్లో సంవిత చైతన్యం ఇది సంవిత్ అన్వయం దాంట్లో అన్వయం దీంట్లో అన్వయం దాంట్లో అన్వయం కానీ అది దీంట్లోకి రాలేదు కనుక వ్యతిరేకం దీనికి వచ్చినప్పుడు దానికి వ్యతిరేకం దానికి వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకం దానికి వచ్చినప్పుడు దీనికి వ్యతిరేకం వీటన్నిటికీ వ్యతిరేకమైన ఆత్మ సంవిత్ సదా అస్థి అవి ఒక కోశము నుండి ఒక కోశం వేరుపడి ఉంటాయి ఒక అవస్థ నుండి ఒక అవస్థ వేరుపడి ఉంటాయి వ్యావృత్తి వాటిలో ఒక్కొక్క అవస్థకి మరొక అవస్థకి మధ్య వ్యావృత్తి ఆత్మకి అన్నిటితో అన్వయం ఉంది అన్నిటితో వ్యావృత్తి ఉంది ఆత్మ ఉంటేనే అవన్నీ ఉంటాయి అవన్నీ లేకపోయినా క్లియర్ అయినా కాన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత స్వాత్మానం తత ఉద్ధృత్య పరం బ్రహ్మ ఇది ఇంకేం లేదు కాబట్టి ఒక కోశము మరొక కోశము నుండి అట్లాగే ఆత్మ అన్ని కోశాల నుండి విడిపడిపోవడం జరిగిపోతా ఉంది ఇది తెలిసిపోయిందనుకో ఇది తెలిసిపోయిందనుకో ఇంకా విడిపడిపోయాడ మనం పంచకోశాల నుంచి ఇంకేంటి పంచకోశాల నుంచి విడిపడిపోయామనుకో వాటి ధర్మాలు మనకి కాదు కదా వాటి లక్షణాలు మనకు కావు కదా అయ్యే అవకాశం ఉందా కాబట్టి ఇదిగో సర్వ అవస్థల ఎందు స్వప్న సుషుప్తి అవస్థల సర్వ అవస్థల కలిసి ఉండటం అన్వయం సర్వ అవస్థలు లేకపోయినా తాను ఉండటం వాటి నుంచి వాటికి వ్యతిరేకం దీనికి కాదు దీనికి వ్యతిరేకం కాదు ఇది దీనికి అన్వయమే వాటికి వ్యతిరేకం అవి లేకుండా పోతాయి కానీ తాను మాత్రం ఉంటది ఇది ఇప్పుడు ఏమవుతుంది వాటి నుంచి ఎప్పుడైతే విడిపడడం జరిగిపోయిందో ఉపాధులన్నింటిలో నుంచి విడిపడం వ్యావృత్తి జరిగిపోయిందో ఇప్పుడు ఉపాధులు లేవు ఉపాధి వినిర్ముక్త ఉపాధి వినిర్ముక్త ఉపాధుల నుండి విడిపెడిపోయాడు కోశముల నుండి విడిపెడిపోయాడు ఉపాధి వినిర్ముక్త అంటే ఉపాధి విలక్షణ ఎప్పుడైతే ఉపాధి నుండి తాను విడిపడిపోయాడో తను ఎవరిప్పుడు నిరుపాధిక ఎవరతను నిరుపాధిక ఉపాధి లేకుండా నిరుపాధిక సప్త స్వరూపం కాబట్టి అవస్థలు ఉన్నప్పుడు కోశములు ఉన్నాయి కోశములు ఉంటే వేషాలు ఉన్నాయి కోశాలు ఉన్నట్టుగా ఉన్నాయి వాటిని తొలగిస్తే తానే ఉన్నాడు వేషహనత స్వాత్మ దర్శనం ఆత్మరూపత అదే ఈశ దర్శనం ఆత్మ రూపత మామూలుగా చెప్పాడుకి అర్థం కాలేదా రాగం లేకుండా వేషహనత స్వాత్మ దర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపత వేషహానత ఆ కోశాల్ని ఆ అవస్థల్ని కనుక తొలగించేవా హానత హాని కలిగిందే వాటికి స్వాత్మదర్శనం వాటి నుంచి విలక్షణమైనటువంటి ఉపాధి వినిర్ముక్తమైనటువంటి ఆత్మ ఇప్పుడు స్వామి నాకు భగవద్దర్శనం జరగాల స్వామి స్వాత్మరూపత ईश दर्शन स्वात्म रूपत भगवदर्शन चेयली आने आयना अर्थ अत्मे भगवंत दर्शन स्वात्म रूपत आत्म रूप में दर्शन चेयर ब्रह्मात्म ज्ञा आय आत्म ब्रह्म चूसारा विषय अंत इक अन्वय వ్యతిరేకం ఇట్లా వచ్చిన తరువాత నిరుపాధికా చూడు ఉపాధి లేకుండా అయిపోతూ ఉన్నాడు ఈ విధంగా పంచకోశాల్లో నుంచి జీవుణ్ణి వేరు చేసిన తరువాత ఉపాధి ధర్మాలన్నీ తొలగిపోతాయి పంచానాం అపి పంచానామపి కోశానాం నిషేధే పంచానామపి కోశానాం ఈ పంచకోశాలు ఏవైతే ఉన్నాయో నిషేధే వాటిని నిషేధించిన తర్వాత ఎట్లాగో యుక్తితే యుక్తితే ఏదైతే మనకు ఉపనిషత్తుల్లో బోధించబడిందో ఇదిగో అన్వయ వ్యతిరేక పద్ధతి శృతేహే ఆ అన్వయ వ్యతిరేకాభ్యాం శృతే నిషేధే వాటిని నిషేధించిన తర్వాత పంచకోశాన్ని నిషేధావధి సాక్షి అన్నిటిని నిషేధించిన తరువాత దేనిని నిషేధించలేమో అది సాక్షి చైతన్యం అన్నమయం వ్యతిరేకమని తోసేసిన తర్వాత ప్రాణమయాన్ని తోసిన తర్వాత మనోమయం విజ్ఞానమయం ఆనందమయ కోశాలి జాగ్రత్త స్వప్న సుశుప్తి ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా వాటికంత వ్యావృత్తి కలిగిన తరువాత ఏదైతే శేషించి ఉందో నిషేధ అవధి నిషేధావధి అలాంటి నిషేధించిన తరువాత నిషేధే కృతే అలా నిషేధించిన తరువాత ఏదైతే మిగిలిందో అది సాక్షి ఆ సాక్షి ఎట్లా ఉంటుంది స్వామీజీ బోధ రూప విశిష్యతే జ్ఞాన రూప విశిష్యతే అది జ్ఞానస్వరూపంగా ఉంటుంది అదే మోక్షము అదే మోక్షం ఇప్పుడు మోక్షం ఎక్కడుందంటే ఏం చెప్పాను మీకు నేను ఇదిగో బోధ రూప విశిష్యతే జ్ఞాన రూపంలో మోక్షం ఉంది అది సూక్ష్మం కదా చూడండి పంచకోశాల నుండి తల శ్లోకా ఇప్పుడు అన్వయ వ్యతిరేకం అర్థమైపోయింది కదా ఇంకా ఎట్లా ఇప్పుడు హ్యాండిల్ చేస్తాం ఇప్పుడు ప్రక్రియని చూడండి తమా ఎట్లా ఉంటుంది లాబొరేటరీ పంచకోశముల నుండి తన ఆత్మను వేరు చేయడం ఒక పద్ధతి తన నుండి పంచకోశాలని వేరు చేయడం పంచకోశాల నుండి తన వ్యావృత్తి ఏదైతే ఉందో ఇది అన్వయం తన నుండి పంచకోశాలని దూరం చేయడం ఇవి కాదని వ్యతిరేకం ఇది బాగుందా ఇప్పుడు స్వప్నానికి వచ్చాడు స్వప్నావస్థలో ఆత్మ ఉంది సంవిత్ ఉంది కానీ స్థూల దేహం దేహం లేదు అట్లాగే సుషిప్తికి వచ్చాడు సుక్షిప్తి ఉంది గార నిద్ర కానీ స్వప్నం లేదు కాబట్టి ఆ స్వప్నానికి సుక్షిప్తిలో ఆత్మకి అన్వయం సుషుప్తికి ఇది స్వప్నానికి వ్యతిరేకం స్వప్నములో ఆత్మకు అన్వయం స్థూల దేహానికి క్లియర్ ఇది ఎనీ డౌట్ నెక్స్ట్ అభానీ స్థూలదేహస్య స్వ్ యద్భాత్మన సోన్వయో సోన్వయో సోన్వయో వ్యతిరేక తద్భానివాసనం రేఖానే అన్యాన్ అనవభాసనం అన్యాన్ అనవభాసం రెండో లైన్ స్వప్నే స్వప్నే స్వప్నావస్థే ఏదైనా స్వప్నే స్వప్నావస్థే స్వప్నావస్థలో అంటే సూక్ష్మ శరీరే ఓకే స్వప్నే స్థూలదేహస్య ఫస్ట్ లైన్ స్వప్నే స్వప్నములో స్థూల దేహస్య అభానే అది మనం నిద్రపోయినప్పుడు కలలో స్వప్నే సూక్ష్మ శరీరే స్థూల దేహస్య ఈ స్థూల దేహం గ్రాసు బాడీ ఏదైతే ఉందో శరీరం భౌతిక శరీరం ఇది అభానే భానే జ్ఞాతే అభానే నజ్ఞాత అభానే సతి అది స్వప్నే స్థూలదేహస్య అభానే సతి అంటే స్వప్నములో ఈ స్థూల దేహం లేకుండా పోయినా అదే అభానే సతి తెలియకుండా పోవడం బాణం నా ఇది కాబట్టి స్వప్నే స్థూలదేహస్య అభానే సతి అంటే మనం స్వప్నం కలలో ఉండేటప్పుడు కలగనేటప్పుడు స్థూలదేహం ఉంది అక్కడ ఇప్పుడు కలలో మనం అమెరికాలో తిరుగుతూ ఉంటాము స్థూలదేహం ఇక్కడే ఉంది కదా మన ఆశ్రమంలో పడుకొని ఇది అక్కడెక్కడ ఉంది లేదు స్థూలదేహమే లేదు ఆ దేహం వేరు కదా కాబట్టి స్వప్నే స్థూల దేహస్య ఆ కాబట్టి స్వప్నంలో ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం స్థూలదేహం ఏదైతే జాగ్రత్త అవస్థలో తిరుగుతూ ఉందో ఈ స్థూల దేహం అక్కడ తెలియకపోయినా ఆత్మన రెండవ లైన్ భానం ఆత్మనహ బానం స్వప్నములో స్థూల దేహము తెలియకపోయినా సంవిత్ ఆత్మ లేదా చైతన్యము బాణం బాణం చక్కగా ప్రకాశిస్తూ ఉంది ఉందా లేదా ఎందుకని స్వప్న సాక్షిత్వం స్వప్న సాక్షిత్వం అయినా కాన్షియస్నెస్ అనేది కాబట్టి నాకు కళ ఈ విధమైనటువంటి కళ వచ్చింది అని నువ్వు చెప్తున్నావంటే ఆ కళ నీకు తెలిసింది కదా తెలిసింది ఎవరికి కల లేదు కలలో కల జరిగింది ఇట్లాంటి కళ అని ఎవరికి తెలిసింది సాక్షికి సాక్షి ఎవరు సంవిత సంవిత ఎవరు చైతన్యం చైతన్యం ఎవరు ఆత్మ కాబట్టి స్వప్నములో క్లియర్గా ఉంది స్వప్నములో స్థూల దేహము లేకపోయినా ఆత్మ ప్రకాశిస్తూ ఉంది అందువల్ల నేను స్వప్నం తెలుస్తూ ఉంది కాబట్టి స్వప్ని స్థూల దేహస్య అది స్వప్ స్థూల దేహస్ అభానే సతి ఆత్మనద్భాను సహ అన్వయ సహ అన్వయో లైను హాఫ్ అయింది అన్వయం ఇస్తున్నాడు డెఫినేషన్ అయ్యా స్వప్నములో స్థూల దేహము లేకపోయినా సంవిత్ ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉంది కదా ఇది ఆత్మకు అన్వయము ఇది ఆత్మకు అన్వయము మీకు ఒక మాట చెప్తా వేదాంతంలో ఎంత క్రిటికల్ అంటే ఇప్పుడు నేను మీతో అంటున్నాను కదా అది ఆత్మకు అన్వయము ఇది స్థూల దేహానికి వ్యతిరేకం అని చెప్తాను కదా ఆత్మ కు కిన్ కొన్ని దేహానికి ఆత్మ కు దేహానికి ఈ కీ కు ఆ రెండు అక్షరాలు అర్థం కాకపోవడం వల్ల ఇది నాకు అర్థమే కాలేదు చాలా కాలం ఆ రెండు అక్షరాలు ఏం చెప్పేవాళ్ళంటే ఎవరినైనా అడిగినా కూడా అని వెళ్ళి అసలు ఈ టెక్స్ట్ చెప్పేవాళ్ళు చాలా అరుదు అనుకోండి లేరు అప్పుడు మాకు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు బయడితే నైనా ఏం లేదు ఇదిగో కనపడుతుంది కదా స్వప్నము లో స్థూల దేహము లేకపోయినా కూడా ఆత్మ ఉంది అంటున్నాం కదా అది అన్వయం అది అన్వయం ఆత్మ ఉన్నా కూడా స్థూలదేహం లేదు కదా అది వ్యతిరేకం అని చెప్తున్నాడు దానికి అర్థం అదే సేపు విన్నా కూడా నాకు అర్థమయ్యేది కాదు అది ఎవరు కనపడి చాలా కాలం వరకు అంటే ఎంతవరకు అంటే నేను యజ్ఞాలు ప్రారంభం చేసినప్పుడు కూడా ఉండేది నాకు ఈ డౌట్ ఒక్క కీ కూ ఎవరు పెట్ట నేనే పెట్టుకున్నా కీ నా దగ్గరే ఉంది నా నుంచే వచ్చింది అక్కడే నేను రుణపడిపోయి ఉంటాను ఎందుకంటే ఆయన ఇస్తే వస్తుంది తప్ప నా దగ్గర లేకపోతే రాదు ఉన్నా కూడాను ఆత్మకి అన్వయం స్థూల దేహానికి వ్యతిరేకం అది చూడండి ఎంత క్లియర్ ఒకటే ఒక అక్షరం రేపు నేను పుస్తకం రాసిచ్చినప్పుడు ఇది రాస్తాను క్లియర్గా ఆత్మకి అన్వయం స్థూల కాబట్టి ఇప్పుడు వ్యతిరేకం ఇప్పుడు చూడండి అన్వయం ఎట్లుందో స్వప్నే స్థూలదేహస్య అభానే ఆత్మన ఎత్ భానం సహా అన్వయ కాబట్టి కలలో స్థూలదేహం లేకపోయినా సంవిత ఆత్మ ప్రకాశిస్తూ ఉంది కదా ఇది ఆత్మకు అన్వయం ఎందుకు ఆత్మకు అన్వయమో తెలుసా స్థూలదేహం ఉన్నప్పుడు ఆత్మ అక్కడ ఉంది స్వప్నంలో సూక్ష్మదేహానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఉంది అక్కడ ఇక్కడ ఉంది అన్వయం ఎవరికి అన్వయం రెండు చోట్ల ఉండే వాళ్ళకు అన్వయం రెండు చోట్ల స్థూల దేహం లేదు కాబట్టి అన్వయం స్థూల దేహానికి కాదు రెండు చోట్ల సూక్ష్మదేహం లేదు కాబట్టి అన్వయం సూక్ష్మదేహానికి కాదు రెండు చోట్ల ఉన్నది ఆత్మ గనక అక్కడ ఇక్కడ ఉన్నది అవి ఉంటే ఇది ఉంది అవి లేకపోయినా ఇది క్లే ఈస్ పార్టీ నాట్ క్లే ఈస్ మన స్టాక్ ఎగ్జాంపుల్ ఎదో కొండ అది రావాలి అది లేకపోతే అసలు బ్యూటీఏ లేదు కొండ ఉంది మట్టి ఉంది కొండ లేదు మట్టి ఉంది అన్వయ వ్యతిరేకం అది కూడా మట్టి ఉన్నప్పుడు కుండకు వ్యతిరేకం కుండ ఉన్నప్పుడు మట్టికి అన్వయం ఎందుకని కుండలో ఉండేదంతా కూడాను మట్టే ఇంకేం లేదు కనుక క్లియర్ అందువల్ల చూసుకోండి ఇప్పుడు స్వప్నే స్థూలదేహస్ అభానే సతి ఆత్మన భానం సహ అన్వయబోతే వ్యతిరేకస్తానే ते व्य तदाने व्य व्य अतिकने तदानी तद सती आत् सती अन्या अनावभान अन्या स्थूल अन्या मरुक स्थूलदेह అన్యాన్ అనవభాసనం అస్ఫురణం అభానం అస్ఫురణం అది తెలియకుండా పోవడం తద్భాని ఆత్మ ప్రకాశిస్తూ ఉండినా ఎక్కడ సోష అదే కలలో కలలో ఆత్మ ప్రకాశిస్తూ ఉండినా తద్భాని అన్యాన్ ఆ దేహం ఏదైతే ఉందో ఇది అనవభాసనం అభానం హస్పురణం అది తెలియకుండా ఉండడం వ్యతిరేక వ్యతిరేక క్లియర్ నాయనా బయట బాగండి క్లియర్ అది అంటే స్వప్న సాక్షిత్వం ఇంకేం చూడండి యావత్ ప్రపంచం అయం జగత్ ఇదం జగత్ ఇదం జగత్ అస్తి ఈ ప్రపంచం ఉంది కదా ఉంది అని ఎక్కడ కూడా ఒక బ్యూటీ ఏముంటుంది అంటే ఏదైనా ఉందని ఎవరినైనా చెప్పమనండి వాడు ఒక్కటి చెప్పడు రెండు చెప్తాడు ఎవడైనా సరే ఇక్కడ ఏముందని ఘటీయంత్రహ అస్తి అయ్యా ఈ వాచి అక్కడుంది గడియారము అక్కడుంది అని అన్నాడు అనుకోండి గటి యంత్ర అస్థి అన్నాడు అనుకోండి మనం అడిగింది అక్కడ ఏముందని వాడేం చెప్తున్నాడు చూడండి గడియారము ఉంది కుండ ఉంది పూలమాల ఉంది పుస్తకము ఉంది అన్నీ మారుతున్నాయి ఉన్నవన్నీ ఉంది మాత్రం హాయిగా ఆనందంగా తీయటి బూందిలాగా ఉంది దట్ ఈస్ దట్ ఈస్ ఇది ఉంది అది ఇదుంది అది ఉంది ఇదుంది. ఉంది కాబట్టి జగత్తులో అసలు ఆ పదమే ఇదం జగత అస్థి ఈ ప్రపంచం ఉంది అన్నప్పుడు ఈ ప్రపంచము ఉంది ఆ ఉంది అస్థి అదొక్కటే ఉండేది ఈ ప్రపంచం మారిపోతుంది ఎందుకో తెలుసా నామరూపాలు కాబట్టి ప్రపంచం ఉంది అని ఎవడైనా చెబితే ఈ ప్రపంచము అనేది నామరూపాలు ఉంది అనేటువంటిది సంవేత్ నామరూపాలు ఉండవు అది ఉంటది అయం ఘట అస్థి ఈ కుండ ఉంది కుండ ఉంది కుండ నామరూపాలు అస్థి ఉంది ఆ అస్థి ఏంటి మృతికేత్య అవస్యం కుండ ఉంటే మట్టి ఉంది కుండ లేకపోయినా మట్టి ఉంది స్థూల దేహం ఉంది ఆత్మ ఉంది స్థూలదేహం స్వప్నంలో లేదు ఆత్మ స్థూలదేహం లేకపోయినా స్వప్నంలో ఆత్మ ఉండడం ఆత్మకు అన్వయం ఆత్మ భాషిస్తూ ఉండినా స్థూలదేహం తెలియకుండా పోవడం స్థూల దేహానికి వ్యతిరేకం నెగేటెడ్ క్లియర్నా చెప్పండి ఇప్పుడు స్థూలదేహం ఏంటి అన్నం అనుకోండి అన్నమయీభ్యో అన్నం కదా స్థూలదేహం ఏంటిది అన్నమయ కోసం కదా ఈ అన్నమయ కోసం ఎందుకంటున్నాము ఓషధీభ్యో అన్నం ఓషధంలో నుంచి అన్నం వచ్చింది అన్నాత్ పురుష అన్నం నుండి పురుషుడు వచ్చాడు కాబట్టి అన్నరసైన భూత్వ అన్నరసైన వృద్ధిం ప్రాప్య అన్నరసైనవ విలీయతే తదు అన్నమయ కోశ స్థూల శరీరం క్లియర్ కదా చూడు అన్నం అన్నప్పుడే చెప్పాం మీకు అన్నం ప్రాణమనోధి అది ఆ వరుస చూసారా పంచకోశాలు అప్పుడు కాబట్టి జాగ్రత్త అవస్థలో అన్నమయ మాత్రమే ఉంది కాబట్టి అత అేహ అతర్ ఫోర్ అయం దేహ అన్నమయ అంతేనా అన్నా తురుష అన్నమయ పురుషుడైన స్త్రీ అయినా ఎవరైనప్పటికి కూడాను అన్నమయ కోశం అన్నం నుండి వచ్చింది కనుక ఓషధుల నుంచి అన్నం వచ్చింది కనుక ఇది అన్నమయ కోశం కాబట్టి దేహ అంటే స్థూలదేహ అస్థి స్థూలదేహ అస్థి సంవిత్ అస్తి అది సంవిత్ అస్థి నెక్స్ట్ స్థూలదేహ నాస్తి సంవిత్ అస్తి కాబట్టి సంవిధ అస్థి స్వప్నే స్థూలదేహ నాస్తి త స్థూలదేహస్ వ్యతిరేక ఆత్మన అన్వయ్ లేపా కరెక్ట్ గా పట్టించుకోండి ఇప్పుడు ఎప్పుడైతే స్థూలదేహం తాను ఇప్పుడు నీకు అర్థమైపోయిందే స్థూలదేహం తాను కాడని వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు స్థూలదేహం కాదని నీకు అర్థమైందే ఎందుకని నువ్వు ఉన్నప్పుడు కూడా అది లేదు గనక అదే గనక ఆత్మ అయితే ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ దేహం ఉండాలి జాగ్రత్త అవస్థలో దేహం ఉంది స్వప్నంలో ఆత్మ ఉంది కానీ స్థూలదేహం లేదు ఇట్స్ నెగటెడ్ కాబట్టి స్థూల దేహము ఆత్మ అవకాశం లేదు దేహ స్థూల దేహ ఆత్మ నభవతి అయ్యేందుకు అవకాశం లేదు ఇప్పుడు మనమేం చేశాము అదే నేను అదే నేను కదా కాదా ఎవడని అడిగిన అదే కదా ఎంతోనండి స్థూలం తులోహం గౌరోహం కుషోహం చూడు ఎవడు కూడా నేను దేహం అనడు అది కూడా బాగా అర్థం చేసుకోండి ఏ పిచ్చోడు కూడా నేను దేహం అని చెప్పడు దేహ లక్షణాలు చెప్తాడు వెరీ ఇంపార్టెంట్ ఎవడైనా హేమండి నేను దేహం అండి అని ఎవడన్నా అన్న విన్నారు మీరు కాదన్న దేవుడు అందుకని వాడికి ఆలోచన రాదు నువ్వు అంటే నేను దేహం అని చెప్తాడు ఎవడన్నా నువ్వు ఎలా ఉద్దావంటే నేను ఇలా ఉన్నానని చెప్తాడు ఎవడన్నా కాదు స్థూలోహం అది నేను బొద్దుగా ఉన్నానంటాడు నేను దేహం ఉన్నాడు బొద్దుగా ఉండేది దేహ లక్షణం కృషోహం అంటాడు నేను సన్నగా ఉన్నానంటాడు సన్నగా ఉండేది దేహ లక్షణం నీలోహం నేను నల్లగా ఉన్నాను గౌరవం నేను తెల్లగా ఉన్నాను తెల్లగా ఉండే దేహం నల్లగా ఉండే దేహం సన్నగా ఉండే దేహం లావుగా ఉండే దేహం ఇవన్నీ దేహ లక్షణాలు వాడు నేను దేహం అనడం లేదు దేహ లక్షణాలు తన ఎందు ఆరోపించుకుంటున్నాడు ఇక్కడ మిస్టేక్ జరుగుతా ఉంది కనుక కోశ ఈజ్ ఫార్మ్డ్ కోశం ఏర్పడతా ఉంది ఎక్కడ పొరపాటు జరిగితే అక్కడ కోశము ఏర్పడుతుంది కోశ భవేది ఇది అన్నమయ్య కోశం ఎప్పుడైతే దేహోహం అని అన్నాడో చూడండి తమాష అంటే స్వామీజీ దేహం ఆత్మ కాదా ఎంత క్లారిఫై చేస్తాడని మీ ఇష్టం పుణ్యాత్మ లేదంటే దక్కించుకోండి దేహం ఆత్మ కదా ఎవరు కాదన్నాడయ ఆత్మ అనంతమైనప్పుడు దేహం వేరుగా ఉండలేదు కదా దేహం కూడా ఆత్మే ఇది ఇక్కడే దొరుకుతుంది ఇంకెక్కడ దొరుకుతుంది ఇది రేర్ సమురు ఇరాక్ లోనే దొరికినట్టుగా ఇది ఇక్కడే దొరుకుతుంది శృతి మంది అర్థమవుతుంది ఇప్పుడు మీకు కాబట్టి దేహం ఆత్మే ఆత్మ దేహం కాదు ఇప్పుడు దేహం ఆత్మ అనుకోవడం వల్ల మనకు నష్టం లేదు ఆత్మ దేహం కాదు అనుకున్నప్పుడు దేహానికి వ్యతిరేకం ఆత్మకు అన్వయం అన్వయంలో నీకు ఆనందం లేదనుకోండి లేదను దేహమే ఆత్మని కనుక ఆగిపోతే ఆత్మ దేహం కాదని తెలియకుండా కుండే మట్టి అన్నట్టుగా ఉంటుంది కుండే మట్టి ది కాదు కుండ మట్టి కావచ్చు కానీ మట్టి మాత్రం కుండ కాదు ఎందుకని కుండ ఉంది మట్టి ఉంది కుండ పగిలిపోయినా మట్టి కుండే మట్టి అనుకుంటే కుండ లక్షణాలన్నీ మనై ఆత్మ అనుకుంటే దేహం యొక్క లక్షణాలన్నీ ఉపాధి లక్షణాలన్నీ మనై అక్కడ దేహం పుట్టింది నేను పుట్టాను దేహం బాగలేదు నేను బాగలే దేహం చచ్చింది నేను చచ్చాను అమృత స్వరూపుడివి నువ్వు నువ్వెక్కడి నుంచి వస్తావు దేహం లేనప్పుడు నువ్వు ఉంటావు స్వామి దేహం చచ్చిపోయినా ఉంటానా కల్లో ఉండవు కదా కళ్ళ ఉండవలేదా థింక్ ఆలోచించు బాగా స్థూల దేహం లేకపోయినా నీ స్వప్నంలో నువ్వు ఉన్నావా లేదా మరి రేపు చచ్చిపోయినా స్థూలదేహమే ఉండదు నువ్వు ఆడిపోతావు ప్రక్రియ ఇది ఉండి ఎట్లా వస్తూ ఉంది ఏమి లే చక్కగా అర్థమైందంటే ఈ దేహంతో నడుస్తుంటాం కానీ వాస్తవం చెప్తున్నా మనం నడుస్తూ ఉంటే మన చొక్కా మనతో ఎట్లా నడుస్తూ మనం ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటే దేహం కూడా ఈ చొక్కా లాగా మనకి తెలిసిపోతుంది అంతే ఇది ఉంది ఇది ఉంది నేనున్నాను చొక్కా చినిగిపోయినా నేను ఉంటాను సొక్క తీసేసిన అభ్యంగన స్నానం నేను చేస్తున్నా నేనున్నానే కానీ సొక్క కాదు దేహం పోయినా నేనుంటా దేహం ఉంది నేనున్నాను దేహం నేనే నేను దేహం కాదు దేహం పోయినా నేను ఉంటాను దేహం పోయినా నేనుండడం నాకు అన్వయం నేను ఉన్నా దేహం లేకుండా పోవడం దేహానికి సూక్ష్మంగా పట్టుకోండి దీన్ని కనుక ఇప్పుడు ఆత్మ పంచకోశాల కన్నా ఆత్మను వేరుగా మనం అర్థం చేసుకోవాలి కదా వేరు చేసి అర్థం చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎక్కడ కూర్చొని ఎట్లా అంటే అర్థం కాదు ఎక్కడ మిస్టేక్ జరిగిందో అక్కడే అర్థం చేసుకోవాలి సార్ అదే శంకరా శంకరుల యొక్క దృష్టి కోణం అదే ఎక్కడ మిస్టేక్ చేశావో ఎక్కడ పాముందంటున్నావో పామున్న చోటే రజ్జు కనపడాలి తప్ప పాముని ఇక్కడ చూసి భయపడి అక్కడెక్కడో పామును చంపాలని ప్రయత్నం చేస్తే అయ్యేది కానే కాదు ఎక్కడ మిస్టేక్ జరిగిందో అక్కడే కరక్షన్ ఉండాలి ఓకే ఎక్కడ కుండ ఉందో అక్కడే మట్టి అర్థం కావాలి కుండ మట్టి కానీ మట్టి కుండ కాదు ఎక్కడ అర్థం కావాలంటే కుండ ఉన్న చోటే అర్థం కావాలి కానీ మరొక చోట కాదు కోశము ఆత్మే కాని ఆత్మ కోశము కాదు అనేది ఎక్కడ అర్థం కావాలంటే కోశము ఉన్న చోటే అర్థం కావాలి కోశాన్ని అర్థం చేసుకోవడం వల్ల జగత్తు ఇదం జగత్ సర్వం నారాయణమయం ఓకే సర్వం విష్ణుమయం జగత్ కానీ ఈ జగత్ ఎక్కడుందో అక్కడే విష్ణువును అర్థం చేసుకోవాలి విశ్వం ఎక్కడుందో అక్కడే విష్ణుని అర్థం చేసుకోవాలి దీని పక్కనే అది ఉంటుంది అందువల్ల విష్ణు సహస్రనాముల వైభవం ఏంటంటే విశ్వం విష్ణు వశక్కార అది ఎత్తుకుంటానే విశ్వం పక్క సెకండ్ నేమ్ సెకండ్ డివైన్ నేమ్ విష్ణు వ్యాపనశీలత్వా కాబట్టి విశ్వం ఎక్కడ ఉందో అక్కడే విష్ణు అర్థం కావాల విశ్వాన్ని ఇక్కడ చూచి నువ్వు లోపల సమాధిలోకి వెళ్లి దరిద్రం అక్కడ కాదు అర్థం చేసుకునేది ఎక్కడ విశ్వం ఉందో అక్కడే విష్ణు కాబట్టి విశ్వం విష్ణువే జగత్ జగదీశ్వరుడే కాని జగీశ్వరుడు విశ్వం కాదు ఎందుకని విశ్వం మారిపోతూ ఉంది జాయతే గచ్చతీతి జగత్ వచ్చిపోతూ ఉండేటువంటిది ప్రపంచం స్థిరంగా ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు ఓకే కాబట్టి పంచకోశాలు ఉండడం నీకు నష్టం లేదు పంచకోశాల యొక్క ధర్మాలు నీ ఎందు ఆరోపించుకోవడమే ఇక్కడ వచ్చినటువంటి నష్టమంతా కూడాను కాబట్టి అన్నమయం ఉన్న చోటే ఆత్మార్థం కావాలి ప్రాణమయం ఉన్న చోటే ఆత్మార్థం కావాలి వీటిని ఇలా అర్థం చేసుకుంటూ పోతే నువ్వెవరో నీకు తెలిసిపోద్ది లేదా అంతవరకు జీవితం అంతా దుఃఖమయం ఒకటి ప్రత్యక్ష బాధ రెండోది పరోక్ష బాధ రెండు బాధలు ఉంటాయి ఎప్పుడు దుఃఖాలు ప్రత్యక్ష దుఃఖం పరోక్ష దుఃఖం స్వామిజీ ప్రత్యక్ష దుఃఖం ఏంటి ఇదిగో ఈ స్థూల దేహం నేను అనుకున్నాను కదా దీనికి జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చిందంట దేహానికి జ్వరం వచ్చింది ఎందుకంటే ఈ జ్వరం వచ్చిన రోజే బాధపడుతున్న టైంలోనే మనిషి కనుక ఆదమరిచి నిద్రించాడా స్వప్నంలో సైకిల్ దొక్కుతూ ఉంటాడు ఏం చెప్తావు కారు నడుపుతూ ఉంటాడు ఈత కొడుతూ ఉంటాడు షటర్ భోజనాలు భోంచేస్తూ ఉంటాడు ఎందుకని ఇది వాడు కాదు కనుక ప్రత్యక్ష బాధ ఈ దేహానికి ఏ బాధ అయితే ఉందో దాన్ని డైరెక్ట్ గా నువ్వు అనుభవిస్తున్నావు ఐఎమ్ సఫరింగ్ ఇప్పుడు లీవ్ లెటర్ పెడితే ది బాడీ ఈజ్ సఫరింగ్ ఫ్రం ఫీవర్ ప్లీజ్ గ్రాంట్ మీ క్యాషువల్ లీవ్ ఫర్ వన్ డే అని రాస్తావా ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఒకవేళ ది బాడీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని కనుక నువ్వు రాస్తే ఆయన గ్రాంట్ చేయకపోవచ్చు నాట్ గ్రాంటెడ్ ఎందుకని ఐఎమ్ నాట్ కాలింగ్ యువర్ బాడీ యూ ప్లీజ్ కమ్ కాదు ఐఎమ్ నాట్ కాలింగ్ యువర్ షట్ ఐఎం నాట్ కాలింగ్ యువర్ ఐడి కార్డ్ యూ ప్లీజ్ కమ్ అని చెప్తే మనం చేసేదేం లేదు అర్థమవుతుంది అది తమాషా కాబట్టి దేహ బాధను డైరెక్ట్ గా తీసుకొని నా దేహం బాధపడుతూ ఉంది అని అంటున్నాం చూశారా ఆయన ఇది ప్రత్యక్ష బాధ స్వామిజీ పరోక్ష బాధ ఏంటి ఇది ఒకటి ప్రత్యక్ష బాధ సంతాపం అది దేహ సంతాపం కానీ ఏదైనా సరే పరోక్ష బాధ ఏంటంటే సానుభూతి సంతాపం శాస్త్రంలో దీని సానుభూతి సంతాపం ఉంటారు సఫరింగ్ అంటే వాడి వాడి దేహానికి సంబంధించిన బాధ కాదు వాడికి సానుభూతి ఎవరి మీదన అర్థమవుతుంది ఇప్పుడు ఈ దేహం బాధపడతా ఉంది వేలు దిగింది నేను కష్టపడుతున్నాను ఏ దొండకాయ పోయిపోయాను వేలు దిగింది కష్టపడుతున్నాను ఓకే ఇది అర్థం చేసుకోగలను ప్రత్యక్ష బాధ కానీ నా బిడ్డ దొండకాయ కోస్తూ ఉంటే అతని చేయి తెగితే నేను బాధపడతాను నా చేయి దిగిన ఎంతగా అంటారు కూడా కొంతమంది నీకు నాకు వచ్చినట్టే నాన్సెన్సిల్ అర్ధరహితమైన వాక్యాలు మీకు ఒక్కటే చెప్తున్నా వాడి ఎంత మహాజ్ఞానైనా సరే వేదాంత విషయంలో కనుక లోపల కనుక ఇదే అదే అదే ఇదని ఏడుస్తున్నాడు అనుకోండి వాడి అజ్ఞాని అని అర్థం అజ్ఞానం ఎప్పుడు ఉండదంటే వేదాంత విషయంలో సుస్పష్టమైనటువంటి అవగాహన అంతే ఇది ఇది క్లియర్ కంట అండర్స్టాండింగ్ మనకు ఉండాలి ఇప్పుడు చూడండి నాకు పోనీ ఈ దేహం నువ్వు అనుకున్నావు కదా చూడండి ఎంతవరకు వస్తుందో ఇది ప్రత్యక్ష బాధ డైరెక్ట్ సఫరింగ్ ఈ దేహం బాధపడుతూ ఉంది చేయదగింది నేను బాధపడుతున్నా ఇది చూడండి ఎట్లుందో సానుభూతి సంతాపం అంటే వాడికి తెగింది నాకు బాధ నీకు తెగిందని వీడు బాధపడుతూ ఉండడం కదా పోనీ ఇతరులకు తెగింది బాధపడుతున్నాడు సానుభూతి సంతాపం అందరి విషయంలో ఉంటుందా లే అదే గనక ఎదుటి పార్టీ వాడికి కనుక జరిగితే లోపల సంతోషం బయటికి సంతాపం ఇది ఎట్లుంది ఇది ఇది ద్వైతం దీని పేరు ద్వైతం ఏది ఇన్ సైడ్ ఉందో అది ఔట్ సైడ్ లేదు అది ఔట్ సైడ్ ఉందో ఇది ఇన్ సైడ్ లేదు ఇది ఇది నాన్ సెన్స్ ఈ ప్రత్యక్ష బాధ పరోక్ష బాధ స్వసంతాపం సానుభూతి సంతాపం సింపథటిక్ సఫరింగ్ ఈ రెండు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఒక్క స్థూల దేహం నేను అనుకోవడం వల్ల ప్రాప్తించినటువంటివి ఇప్పుడు నీకు అర్థమైపోయిందా నువ్వు దేహం కాదని ఎందుకని స్వప్ని స్వప్నానికి వచ్చేటప్పటికి నువ్వు ప్రకాశిస్తూ ఉండినా స్థూలదేహము లేదు సరేనా అర్థమవుతుందా నీకు కాబట్టి స్వప్నే స్వప్నంలో స్థూలదేహం లేకపోయినా నువ్వు ఉన్నావు కనుక నీకు అన్వయము స్థూల నువ్వు ఉన్నా కూడా నువ్వు స్థూలదేహం లేదు కనుక స్థూల దేహానికి వ్యతిరేకము కాబట్టి స్థూల దేహము నువ్వు కాదు దేహ ఆత్మ నభవతి క్లియర్ కోశవతి అర్థమైపోయింది ఇప్పుడు ఇది తెలిసింది కదా మనకు ఇంకా దాన్ని మనం ప్రాక్టీస్లో భావన చేసుకుంటూ రావాలి ఇది సాధన అంటే ఇది అర్థమైంది ఇది సాధన దిస్ ఇస్ సాధన ఇంకేమి లేదు కాబట్టి ఈ అన్వయ వ్యతిరేక అభ్యాం అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా ప్రక్రియ ఈ పంచకోశాలకు సంబంధించి అంటే ముఖ్యంగా ప్రస్తుతం దేహానికి స్థూల దేహానికి సంబంధించినటువంటి బాగా అనిత్యత్వం స్థూలదేహం అనేది నిత్యం కాదు నిత్యం స్వప్నంలో కూడా ఉండి స్వప్నంలో నువ్వు ఉన్నా కూడాను స్థూల ఎప్పుడైతే లేదో ఇది నిత్యం కాదు కాబట్టి దేహానికి నిత్యత్వం లేదు దేహానికి నిత్యత్వం లేదు నీకుంది కాబట్టి స్థూల ఉండేటువంటి అనాత్మత్వం ఆత్మ కానిటువంటి స్థితిని అర్థం చేసుకున్నాం ఇప్పుడు దేహం ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాం ఇక ఇప్పుడు ఏం చేయాలి మనం సూక్ష్మదేహానికి వచ్చేసి ఉన్నాం స్వప్నే అది నువ్వా ఇది దాటావు ఆయన అంతే ఆంధ్ర బార్డరు దాటాం ఇక్కడ గవర్నర్ డ్రాప్ అయిపోయాడు అంతే అంటే చెన్నై నీదే రాష్ట్రపతి దు అది కూడా దాటిపోవాలి కదా నెక్స్ట్ లింగాుప్తౌ స ఆత్మనోభా వ్యయ వ్యతిరేకస్తుతీ లింగముచ్యతే సర వెరీ బ్యూటిఫుల్ చక్కగా అర్థమవుతుంది కదా ఎనీ డౌట్ ఇప్పుడు ఆయన ఇంత ముందు శ్లోకంలో ఏం చూసామంటే స్థూలదేహము మనం అక్కడి నుంచి నిద్రపోయిన తరువాత స్థూలదేహము డ్రాప్ అయిపోతా ఉంది ఆ సూక్ష్మదేహం స్వప్నంలో మనం ఉన్నాం స్థూలదేహం లేకపోయినా మనం ఉన్నాం గనక చైతన్యం ఇది చైతన్యానికి అన్వయం చైతన్యం ఉండిన స్థూల దేహం లేకుండా పోయింది కాదు అది స్థూల దేహానికి వ్యతిరేకం మరి స్థూల సూక్ష్మ దేహాలు ఇప్పటికీ మనం అర్థం చేస్తాం అంటే జాగ్రత్త స్వప్న అవస్థలు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కాబా అవస్థ ఏంటి సుషుప్తి అంటే గాఢ నిద్ర కదా సుషుప్త ఫస్ట్ లైన్ సుషుప్త లింగ అభానే లింగ అంటే లింగ శరీరం లింగ శరీరం అంటే చెప్తాం కదా మీకు లింగతే అనేన అయితే లింగం సూక్ష్మ శరీరం సెటిల్ బాడీ అంటే సుషుప్త లింగా లింగాభాని సూక్ష్మ శరీర లింగ శరీరూక్ష్మ శరీర న జ్ఞాత అది తెలియకపోయినా సుషుప్తిలో లింగశీరం ఎక్కడ ఉంది లేదు కదా నే కాబట్టి సుషుప్త లింగ అంటే లింగశీర లింగ శరీర అభానే సతి అభానే సతి కాబట్టి సుషుప్తిలో గాఢ నిద్రలో లింగ శరీరము లేకపోయినా ఆత్మన భానం అవ్యయ స ఫస్ట్ లైన్ సార్ సుషుప్తి సత్ ఆత్మన భానం అవ్యయ క్లియర్ సేమ్ కాబట్టి సుషుప్తికి వెళ్ళిన తర్వాత ఏది స్వప్నం నుండి సుషుప్తికి వెళ్ళిన తర్వాత స్వప్నం ఏదైతే ఉన్నదో ఇది సుషుప్తిలో లేదు సుక్షుప్తిలో లేకపోయినా ఆత్మ ఉంది అది ఆత్మకు అన్వయం కాబట్టి ఆత్మ సుషుప్తిలో ఉంది అందువల్ల సుషుప్తి అంటున్నాం దాన్ని సుషుప్తికి సాక్షి సుషుప్తికి సాక్షి ఆత్మ ఉంది ఆత్మ ఉన్న స్వప్నం తెలియడం లేదు స్వప్నం ఉన్న స్థూలదేహం తెలియడం లేదు అది స్థూల దేహానికి వ్యతిరేకం ఆత్మ ఉన్న ఇక్కడ సుషుప్తిలో ఈ స్వప్నం తెలియడం లేదు కాదు ఆత్మకు అన్వయం సూక్ష్మదేహానికి వ్యతిరేకం వ్యతిరేకం అది కదా లింగ అభానే సుషుప్త లింగ అభానే సూక్ష్మ శరీర న లింగ అభానే సతి ఆత్మన భానం ఆత్మ ప్రకాశిస్తూ ఉండడం అనేటువంటిది స్ఫురణం భానం అన్వయ్ అది ఆత్మకు అన్వయం వ్యతిరేకస్తు తద్భానే మూడలైన్ తద్భానే ఆత్మభానే అది ఇంకే తద్భానే సంవిత్ ఆత్మ ప్రకాశిస్తూ ఉండినప్పటికి కూడాను तदाने सती तदानेती अभा प्रकाशिस्ट उम शका अभी व्य दी दैति शरीर सूक्ष्म शरीरा ఆత్మకేమో అన్వయం ఇప్పుడేనండి ఆయన స్థూలదేహం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంది సమ్మిత ఉంది చైతన్యం ఉంది అందుకని స్థూలదేహం తిరుగుతూ ఉంది చైతన్యం లేకపోతే ఈ స్థూలదేహం శవంగా మారిపోతుంది కానీ స్థూలదేహం ఉన్నప్పుడు కూడాను రాత్రి పడుకున్న తర్వాత నిద్రలోకి మనం వెళితే అక్కడ మన కలగనిగితే ఆ కలలో ఆ కలలో స్థూలదేహం లేదు స్థూలదేహం లేకపోయినా ఆత్మ ఉంది ఇది ఆత్మకు అన్వయం ఆత్మ ప్రకాశిస్తూ ఉండినా స్థూల దేహం తెలియడం లేదు అది స్థూల దేహానికి వ్యతిరేకం సుషుప్తిలో స్వప్నం లేకపోయినా ఆత్మ ప్రకాశిస్తూ ఉంది అర్థమవుతుంది స్వప్నం లేదు స్వప్నం లేకపోయినా ఆత్మ ప్రకాశిస్తూ ఉంది స్వప్నం లేదు కాబట్టి ఇది ఆత్మకు అన్వయం ఆత్మ ప్రకాశిస్తూ ఉండినా స్వప్నం లేదు కదా అది స్వప్నానికి వ్యతిరేకం అంటే స్థూల దేహం ఉన్నప్పుడు స్వప్నం లేదు స్థూల దేహము స్వప్న దేహము రెండూ లేనప్పుడు లేనప్పుడు కూడా సుక్షిప్తి ఉంది సుషిప్తి ఉన్నప్పుడు స్థూలం లేదు సూక్ష్మం లేదు ఆంధ్ర గవర్నర్ ఆంధ్ర గవర్నరు రాష్ట్రపతి ఉన్నారు కర్ణాటక గవర్నర్ దగ్గరికి వస్తే కర్ణాటక గవర్నరు రాష్ట్రపతి ఉన్నాడు కానీ ఆంధ్ర గవర్నర్ లేడు కర్ణా కర్ణాటక చెన్నైకి వచ్చిన తర్వాత ఆంధ్ర గవర్నరు కర్ణాటక గవర్నర్ లేడు కానీ చెన్నై గవర్నరు రాష్ట్రపతి ఉన్నారు వీళ్ళ గవర్నర్లు అందరూ అయిపోయి అతను ఢిల్లీకి పోయినాడు ఈ గవర్నర్లు లేరు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరూ లేరు వీళ్ళందరూ లేకపోయినా ఆయన ఉంటాడు ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరూ లేరు కదా అది ఆయనకు అన్వయము ఆయన ఉన్నా కూడా వీళ్ళెవరూ లేరు కదా ఢిల్లీలో వ్యతిరేకం ఇంకా నేను చెప్పలేను ఇంత మించి మ్యాక్సిమం అంటే నేను అలా చెప్పేటప్పుడు మీకు గవర్నర్లు వీళ్ళందరూ మీ ముందు నిలబడి ఉండాలి మీరు ఎట్లంటే చూచా తప్పరు ఒకటి దాటిన తర్వాత మళ్ళీ దాన్ని ఆలోచించరు అందువల్ల నేనే ఆలోచించి మీకు ఫీట్ చేస్తా ఇప్పుడు అర్థమైంది నేను ఇప్పుడు చూడండి సుషిప్త ఉన్నాం సుషుప్త లింగాభానే లింగ శరీరే ఆర్ అభానే అభానే లింగాభానే అభానే సతి కాబట్టి సూక్ష్మ శరీరం ప్రకాశించకపోయినా ఆత్మనభానం అన్వయ ఆత్మ ప్రకాశిస్తూ అది ఆత్మకు అన్వయం స్వామిజీ ఎట్లా తెలుసు అక్కడ ఉందని లేచిన తర్వాత చెప్తాడు కదా అహం కిమపి నా జనా సుఖేనమయా నిద్ర అనుభూత పరిచిపారా వాడు లేచిన తర్వాత వా హాయిగా నిద్రపోయాను ఆ నిద్ర రాని వాడు అడుగుతాడు హాయ్ ఏంటి ఏంటి అని ఏమి తెలియకుండా నిద్రపోయాను ఏమి తెలియకుండా నిద్రపోవడం అంటే నువ్వు కూడా తెలియకుండా నిద్రపో అర్థమైందే కాబట్టి అలా ఉన్నది ఆత్మ లేదు సకలే విలీనే సుషుప్తం సకలే విలీనే సుషుప్తి కాలే సకలే విలీనే ఎందుకని తమోత అజ్ఞానం చేత ఆవరించబడినందు కనుక ఏమీ తెలియడం లేదు కాని ఆ ఏమీ తెలియడం లేదు అనే దాన్ని ప్రకాశింపజేసేటువంటి సంవిత్ చైతన్యం ఆత్మ అస్థి ఆత్మ ఉన్నప్పుడు సుషుప్తి ఉంది కానీ స్థూల సూక్ష్మాలు లేవు ఉంది వ్యతిరేకం ఏంటి అక్కడ సుషుప్తిలో అది అది ఉన్నప్పటికి కూడాను స్థూల దేహం ఎప్పుడైతే లేదో స్వప్నం ఎప్పుడైతే లేదో సూక్ష్మదేహం ఇవి లేకపోయినా అది ఉంది అని ఈ లక్షణాలు దానివి కావు ఎందుకని స్థూలదేహమే గనక ఆత్మ అయితే సుషుప్తిలో స్థూల దేహం కూడా ఉండాలి సూక్ష్మదేహం గనక ఆత్మ అయితే సుషుప్తుల ఆత్మ ఉంది గనక సూక్ష్మదేహం కూడా ఉండాలి నేను ఎక్కడుంటా నా ముక్కు ఉండాలి అయినా అది ఉండాలన్నా లేదా చెప్పండి ముర్షీదాబాద్ లో ముక్కులు అక్కడ జరుగుతానా ఎట్లది అన్నప్పుడు ఎక్కడున్నా ఉండాలా కాబట్టి ఈ స్థూల దేహము సూక్ష్మదేహము ఇవన్నీ కూడా నావే అనుకున్నప్పుడు నేనే అనుకున్నప్పుడు నువ్వు అనుకున్నట్టుగా కోశంలో నేనైనా ఆపాదించుకోవడం ఆరోపించుకోవడం సో సుషిప్తులు నువ్వు కదా నువ్వు లేకపోతే లేవలేవు మళ్ళీ నువ్వు ఉన్నా కూడాను ఇవన్నీ తెలియడం లేదంటే ఇవేవి నీవి కావు కావంటే ఇప్పుడు స్వప్నంలో స్వప్న వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్నాడు కదా వాళ్ళని ఎత్తుకొని ఇక్కడికి వస్తాడా వీళ్ళు నేర్చుకొని అడిగిపోతాడా మరి మేలుకున్న తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే ఏం చెప్తాడు అదే చెప్తున్నా వీళ్ళు కూడా అంతేనా అంతే చెప్పండి కూడా వదిలేసారండి చూద్దాం వదిలేసి రండి ఆశ్రమానికి వదలన అవసరం లేదు ఎందుకని ఉంటే కదా వదలడానికి ఉంటే కదా సార్ వదలడానికి ఆచ్ఛాదకత్వాసేవత్ సంసారమే బంధం అనుకుంటే వదిలేయాల ఎవరు చెప్పడం లే సంసార భావన బంధం సంసారంగా కోశం కాదు బంధం కోశ భావన ఆత్మభావనకు వచ్చాడు అనుకోండి కోశ భావన లేదు ఫిరేష్ క్లియర్ ఉన్నాయర్థమవుతుందా Therefore, అది అక్కడ ప్రకాశిస్తూ ఉడినా ఈ ఎప్పుడైతే ఇవి లేవో ఇది స్థూల దేహానికి సూక్ష్మ దేహానికి రెండింటికి వ్యతిరేకం ఆత్మకు మాత్రం అన్వయం నైన్ కాబట్టి స్వప్న సుషుప్తుల్లో ఆత్మ ప్రకాశిస్తూ ఉంది తమాషతో ఇది అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు జాగ్రత్త స్వప్నాల్లో ఆత్మ కాని స్వప్నంలో స్థూల దేహం లేదు సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు ఆత్మ ఉంది కాని స్థూల సూక్ష్మాలు అక్కడ లేవు సుక్షుప్తిని దాటేస్తే ఎట్లుంటది పరిస్థితి ఇప్పుడు చూడండి అన్నమయ్య కోశాన్ని అంటే స్థూల దేహాన్ని సూక్ష్మ దేహం వ్యావృత్తి అవునా కలిసి ఉండటం అనువృత్తి కలవకుండా ఉండటం వ్యావృత్తి సూక్ష్మదేహం స్థూల దేహాన్నించి విడిపడిపోయింది అది స్వప్నంలో వ్యావృత్తి సూక్ష్మానికి స్థూలంతో వ్యావృత్తి సుషుప్తికి స్థూల సూక్ష్మాలతో వ్యావృత్తి వ్యతిరేకం అంటే అవి లేకపోయినా ఇది ఉంది అని అర్థం కాబట్టి సూక్ష్మదేహమే గనక అంటే స్థూలదేహమే కనుక ఆత్మ అయ్యేటట్లయితే స్వప్నంలో ఆత్మ ఉండాలి లేదు గనక స్థూలదేహం ఆత్మ కాదు సూక్ష్మదేహమే కనుక స్వప్నమే కనుక ఆత్మ అయ్యేటట్లయితే స్వప్నం ఉండాలి కానీ స్వప్నము లేదు అందుకని స్వప్నము ఆత్మ కాదు సూక్ష్మ శరీరం కూడా ఆత్మ కాదు ఒకవేళ సూక్ష్మ శరీరమే సుషుప్తిలో ఉండింది అప్పుడు అది సూక్ష్మ శరీరం ఎందుకు అవుద్ది కాదు ఆయన సూక్ష్మ శరీరం ఏదైతే కలగంటూ ఉందో ఇది సుషుప్తిలో ఉంటే అక్కడ కలగంటది కదా అది కలగన్నప్పుడు అది స్వప్నావ అయిపోద్ది మరి సుషుప్తి అక్కడి నుంచి వచ్చేది నీకు కనుక సుషుప్తి అన్నప్పుడే ఈ రెండూ లేవని అర్థం ఈ రెండూ లేనటువంటి సుషుప్తిలో ఆత్మ ఉంది కాదు ఇవి లేకపోయినా అది ఉండడం ఆత్మకు అన్వయం ఆత్మ ఉన్నా కూడా ఈ రెండు లేకపోవడం వీటికి వ్యతిరేకం అది నెక్స్ట్ తద్వివేకా కోణమనోధ్ర <meselabifranshumanaya> hmm. <Darwinough> <tatra> <ka>, <problemata> yes భేదమాత్ర ఇప్పుడు ఉన్నప్పుడు ఆత్మ ఉంది జస్ట్ లెస్ ఉన్నప్పుడు ఆత్మ ఉంది స్వప్నలో స్థూల దేహం లేదు ఆత్మ ఉంది కానీ సుషుప్తిలో స్థూల సూక్ష్మ దేహాలు లేవు ఆత్మ ఉంది కదా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాను అవస్థాత్రయ సాక్షి ఆ వెళ్లబోయే ముందు సమ్మరైజ్ చేస్తా ఉండడు ఇప్పటి జరిగింది ఈ శ్లోకంలో ఏంటో తెలుసా చూడండి తద్వివేకాత్ తత్ వివేకాత్ వివిక్త సు ప్రాణమనోధ కో తద్వివేకాత్ ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు మనం సుక్షిప్తి దగ్గర ఉన్నాం నైనా బి కేర్ఫుల్ సుక్షుప్తి దగ్గర ఉన్నాం తద్వివేకాత్ సూక్ష్మదేహస్ తత్ సూక్ష్మదేహస్ వివేకాత్ ఇప్పుడు సూక్ష్మదేహం స్వప్నం ఉన్నది కదా అంతవరకు మనం వివేచనం చేశామ ఇప్పుడు యుక్తితో చేసిన దానివల్ల ఏమొచ్చింది వివిక్త సుహు ఏదది ప్రాణ మను ధియ ప్రాణ ప్రాణమయ కోశము మనహ మనోమయ కోశము ధియహ విజ్ఞానమయ కోశము కాబట్టి ప్రాణ మను ధియ కోశాహ కోశాహ ఈ మూడు కోశాలు కూడాను వివిక్త సుహు వివిక్త విభక్త సుహు భవేత్ ఈ మూడు ఏవైతే ఉన్నవో ఇవి వేరు వేరు చేయబడ్డవి సుహు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే సూక్ష్మ దేహం అండి నాయన వేరు చేసేసాం ఎక్కడ సుక్షిప్తికి వచ్చిన తర్వాత ఇప్పటి జస్ట్ లిస్సన్ కేర్ఫుల్ గా ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసా ఒక కోశం మరొక కోశం నుంచి విడిపడిపోయింది వ్యావృత్తి కాదా స్వప్నానికి వచ్చినప్పుడు స్థూలము లేదు సుక్షప్తికి వచ్చినప్పుడు స్వప్నము లేదు సూక్ష్మము లేదు స్థూలము లేదు సూక్ష్మం లేదు కాబట్టి ఒకటి ప్రాణ మనోధియ ప్రాణమయ కోశం ఎందుకంటే అన్నమయం ఇంకా ప్రాణం మనస్సు బుద్ధి బుద్ధి విజ్ఞానమయ కోశం జ్ఞానేంద్రియ మిళిత్వ మనహ ప్రాణే జ్ఞానేంద్రియ మిళిత్వ మనోమయ కోశ కాబట్టి ప్రాణమనోధియ ప్రాణమయ కోశం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఈ మూడు అన్నమయ కోశం కన్నా భిన్నమా ఈ మూడు కూడా ఒకదానికంటే ఒకటి భిన్నం కోశాహ విభిక్త విభక్త సు భూడు కూడా ఒకదానికంటే ఒకటి వేరైపోతుంది కదా ఒక కోశంలో మరో కోశం లేదు కదా సుక్షిప్తికి వచ్చేటప్పటికి లేవు మనసు లేదు బుద్ధి లేదు ఏమి లేదు హి మూడైన్ ఏ కారణం చేత వై బికాస్ అదే హి ఎందువల్లండి ఇట్లా తేది ఈ కోశా తే కో తో గుణ అవస్థాభేదమాత్ గుణావస్థాభేదమాత్ పూతక్ కృత ఎందుకు వేరు చేయబడ్డాయో తెలుసా చూడండి ఇది ఈవెన్ శంకరా కూడా ఎక్కడ కోడ్ చేయలేదు ఈ కోణం ఇప్పుడు ఏం చెప్తాడంటే ఈయన శ్లోక నెంబర్ థర్టీ నుంచి థర్టీ వరకు మీకు ఎట్లొచ్చాయో చెప్పాడు కదా అంటే ఆ సాత్వికాంశంలో నుంచి విడివిడిగా వచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు సమిష్టి సాత్వికాంశంలో నుంచి అంతకల చతుటము అట్లాగే రజో అంశంలో నుంచి రాజసాంశంలో నుంచి విడివిడిగా వచ్చినటువంటివి కర్మేంద్రియాలు సమిష్ఠ రాజసాంశంలో నుంచి వచ్చినవి కాబట్టి అది సత్వ సత్వము ఇది రజస్ అది సత్వగుణము ఇది రజోగుణము కాబట్టి గుణ అవస్థా మాత్ర భేదా కాబట్టి వాటిల్లో ఆ భేదం ఉంది కదా గుణాల్లోనే భేదం ఉంది కదా అందుచేత ఎప్పుడైతే గుణ భేదమే తెలుస్తూ ఉందో అవస్థాభేదం తెలుస్తూ ఉందో జాగ్రత్త అవస్థ సుక్షుప్తి కాదు సుషుప్తి అవస్థ స్వప్నం కాదు అని తెలుస్తూ ఉందో వీటిని బట్టి ప్లీజ్ అవి వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గుణాంశలు ఉన్నాయో వాటిలో ఒకదానికి ఒకదానికి భేదం ఉండడం చేత అట్లాగే అవస్థల్లో జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ కాదు స్వప్నావస్థ సుషుప్తి అవస్థ కాదు ఈ అవస్థాభేదం చేత ఇప్పటి మనకు తెలిసినటువంటి ప్రాణ మనోధియ కొ ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఈ కోశాలు మూడు ఏవైతే ఉన్నాయో ఒకటి ఒకటి కాదు అని తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఒక కోశం మరొక కోశాన్ని నుంచి వ్యావర్తింపబడి ఉన్నది ఆత్మ అన్ని కోశాల నుంచి వ్యావర్తింపబడి ఉన్నది ఒక చోట ఉన్నది మరొక చోట లేకపోవడం చేత జాగ్రత్త ఉన్నటువంటి కోశం అన్నమయ్య కోశం స్వప్నావస్థలో లేదు ఆంధ్రలో ఉన్న గవర్నరు కర్ణాటకలో లేడు అంతే సరేనే మరి అక్కడ స్వప్నంలో తెలిసినటువంటిది ఏదో అది విజ్ఞానమయ కోసంకి వచ్చినప్పటికీ అక్కడ కేవలం కర్త ఉండినా సుషుప్తికి వచ్చేటప్పటికి అది కూడా తెలిసి రావడం లేదు మనోమయం లేదు విజ్ఞానమయం లేదు కాబట్టి కర్ణాటక గవర్నర్ లేకపోయినా చెన్నై మన తమిళనాడు గవర్నర్ లేకపోయినా ఢిల్లీకి పోయిన తర్వాత తాను ఉన్నాడు వీళ్ళిద్దరు లేకపోయినా కూడాను తాను ఉన్నాడు కనుక హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రం కర్ణాటక కర్ణాటక ఈజ్ డిఫరెంట్ ఫ్రం తమిళనాడు ప్రతి రాష్ట్రం మరొక రాష్ట్రం ఇంకో రాష్ట్ర గవర్నర్ నుంచి విడిపిడిపోయి ఉండాడు వ్యావృతం వీళ్ళు ఉండే చోట అన్ని చోట్ల రాష్ట్రపతి ఉండాడు అన్వయం అది రాష్ట్రపతికి అన్వయం ఇది వీళ్ళకి వ్యతిరేకం వీళ్ళు లేకపోయినా తాను ఉన్నాడు గనక వీళ్ళెవరూ తాను అయ్యేందుకు అవకాశం లేదు వీళ్ళ హెడ్ తన హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంటాడు ఆయన బెంగళూరులో ఉంటాడు ఆయన చెన్నైలో ఉంటాడు కానీ ఈయన మాత్రం హృదయ సన్నివిష్ట ఢిల్లీలో ఉంటాడు చెప్తాను అర్థమైపోయింది ఇప్పుడు వీటి వల్ల ఏర్పడతా ఉంది ఈ గుణభేదాల వల్ల వీటి వల్ల ఆయన ఊరికే సమ్మరైజ్ చేశాడు ఇప్పుడు సుషుప్తిని దాటేస్తాను సుక్షిప్తుల మనం ఉన్నామంటే సుక్షిప్తి కూడా ఉంది నాయన అర్థం చేసుకోండి సుక్షిప్తుందా లేదా సుక్షిప్తుంటే అది కోశమే కదా ఏం కోసం అది ఆనందమై కోసం ఆనందమయ్యే కోశం సుక్షిప్తులు ఆనందమై కోసం ఉంది కాబట్టి నువ్వు ఆనందమయ్యే కోసం ఒకటే ఎట్లుంటారు అప్పుడు ఆనందమయ్యే కోశ ధర్మాలు నీ ధర్మాలు అవుతాయి కదా ఆనందమయ్యే కోశంలో ఉండేది అజ్ఞానం కదా అవిద్య కదా కాదా ఇప్పుడు అదే కదా మన దగ్గర ఉండేది నువ్వెట్లవుతావు దాని నుండి కూడా నువ్వు విడిపడాల్సినటువంటి అవసరం ఉంది సుషుప్త్యభాని భానస్ సమాధావాత్మనోన్వయ వ్యతిరేకస్వాత్మే సుషుప్త్యనవ భాసనం ఎస్ లిసన్ కేర్ఫుల్ భానే భాస్థు సమాధనాత్మనోన్వయ సమాధౌ సెకండ్ లైన్ ఇంత ముందు సుషుప్త స్వప్నే వరుసకు వస్తున్నాం కదా సుషుప్తౌ అన్నా కదా ఇంతకుముందు ఇప్పుడు సమాధాత్మనోన్వయ అని ఉండదు చూడండి ఆయన సంధి అక్కడ సమాధౌ సమాధౌ ఆత్మన అన్వయ సమాధౌ ఆత్మన అన్వయ ఇదిగో సమాధి అవస్థ జాగ్రత్తగా వినాల సమాధౌ సమాధిలో అంటే ఏంటి ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు ఒకటా నుంచి ఒకటి వ్యావర్తింపబడి ఉన్నాయి కానీ ఆత్మ మాత్రం మూడిట్లో ఉంది ఆ మూడు ఏది ఆత్మ కాదు గనక ఆ మూడు లేకపోయినా ఆత్మ ఉంటుంది కదా कोड़ा स्थित सोंट मिस्टेट साणायाम प्रत्याहार धारण ध्यान सामधिंद पतंजलि का पतंजलि की यी थाटे अद्वैत था आईनि द्वैत योग सामधि का సమాధి అంటే ఆయన సమాధిలో ఉన్నాడు అండి అని అది కాదు అది అవును ఒకడు ఒక యోగి ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు తిరునాళ్ళలో అవి జాతరలు జరుగుతుంటాయి అక్కడ గుంట తీసి వాడు లోపల పడుకుంటాడు పైన చెక్కకి ఎక్కేసి అంతా అవి మట్టి గిట్టి వేసేసి కప్పేస్తారు వాడు మనకి ఎట్లాగైతే శ్మశానాల్లో ఉంటాయో అట్లా కప్పేస్తారు మట్టితో పూలు గీలు చేసి ఉంటారు అగరవతిలు వెలిగించి ఉంటారు పక్కనే వాడు భార్య పిల్లలు కూర్చొని ఉంటారు గుడ్డపరుచుకొని చూడలే మీరు జాతరలు తిరునాలు జరిగే చోట వాడు లోపల ఉంటాడు లోపల మనిషి అందరు చూసే రెట్టే వాడిని వాడు ఉంటాడు అందరు డబ్బేస్తూ ఉంటారు పాపం వాడు ఏమోతాడు వాడు సాయంకాలం వరకు ఉంటా రెండు గంటలు ఉంటాయి తర్వాత లేపుతారు వాడిని లేస్తే లేస్తాడు అర్థం కాలే ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా కళ్ళ ముందే చూస్తున్నాం కదా వాడు ఎట్లా ఉంటాడు స్వామిజారిని నన్ను అడగబాకండి ఎందుకంటే నేను ఎప్పుడు ఉండలే అర్థమవుతుంది అది ఎవరిని ఏం అడగాలనేది కూడా ఇంపార్టెంట్ పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడెక్కడో విన్నాయి ఇక్కడ అడగకూడదు ఇప్పుడన్నా నేను ఉంటే కొంటలో నేను ఎందుకుంటానా నాకేం పట్టింది కర్మ వాడికంటే కర్మ అది అడుగుదేనే కర్మ నాకు అడుగుదేనాసిన కర్మ ఏముంది దండం పెట్టి డబ్బులు ఇచ్చేవాడు ఉండగా అర్థమవుతుంది ఇప్పుడు ఒకడు అట్లాగేది వీడిది ఒక రకమైనటువంటి చమత్కారం అనుకోండి ఏదో చేసి ఉంటాడు వీడు లోపల ఇది ఇదొక ప్రాక్టీసు కానీ ఒక యోగులు కూడా ఉంటారు ఈ ప్రాణాయామం చేసి అది చేసి ఇది చేసి లోపలేదో కుంభకం అది దరిద్రం ఏం చేస్తారో చేయనండి ఒకసారి ఒకడు ఉండి లోపల అట్లాగే ఉండిపోయాడు చాలా కాలం అయిపోయింది ఆ తర్వాత ఏదో తగ్గుతూ ఉంటే వాడు దొరికాడు దొరికితే వాడిని తీసి కూర్చోబెట్టారు ఇది ఒక రెండు వందల సంవత్సరాల క్రితం జరిగింది జరిగింది సంఘటన తర్వాత వాడు అసృహంగా రాలేదు కానీ ప్రాణం ఉంది వాడి దగ్గర వాడిని కూర్చొని పెట్టి నిమ్మకాయల రసము అది ఇది అది అంత తలకంత రుద్ది వెన్న రుద్ది అది రుద్ది ఇది రుద్ది వాడిని ఏదో కర్మ చేస్తే వాడు ఒక దశలో కళ్ళు తెరుచుకు కళ్ళు వాడు కళ్ళు తెరుచుకోగానే ఇట్లా దూచాడు వాడికి ఎప్పుడు కూర్చో తెలియదు కదా ఈరోజు ఇది ఏ సంవత్సరం అండి అని అడిగాడు వాడు చెప్పారు వాడు నైనా ఈరోజు ముప్పై అక్టోబర్ నైనా రెండు వేల ఇప్పుడు హుమయూన్ కాదా పరిపాలించేది అన్నాడు వాడు ఓరిడి దోంపదేగా ఇదేమో హనిమూన్రా ఎక్కడ పోయినావు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అంటే హుమయూన్ షాజా అతను ఉన్నప్పుడు హుమయూన్ సాహెబ్ ఉన్నప్పుడు కూర్చున్నాడు వీడు లోపల వాడు లేచాడు లేచిన తర్వాత వాడు ఏమడుగుతాడు ఇప్పుడు హోమయూన్ పరిపాలిస్తూ ఉన్నాడా లేదా హోమయూన్ పరిపాలిస్తూ ఉన్నాడా లేదా అని ఆ తర్వాత అడుగుతాడు అనమాట నా భార్య ఏమైంది అంటాడు నీ భార్య ఎక్కడ ఉండేది ఎక్కడ చెప్పు తీసుకొని వస్తాము గుండిగల్లో ఉంది అంటాడు గుండిగల్ల అది ఎక్కడది దిండి గల్ పక్కన దుండిగలి పక్కన మేము ఉన్నామయ్యా గుండిగల్ లేదు అంటే వాడున్నప్పుడు ఆ ఊరు ఉండింది వాడు అక్కడ పడుకున్నప్పుడు ఆ ఊరు ఉండింది భార్య ఉండింది వాళ్ళందరూ చచ్చిపోయారు వీడికిప్పుడు అదే ఉంది కానీ హుమయను పరిపాలిస్తూ ఉండా నువ్వెవరయ్యా నేను పనులు రంగయ్యా అని చెప్తా ఉంటాడు కానీ వీడు నేను ఆత్మ అంటూ లేవలేదు అంతా సర్వం కలిగిదాం బ్రహ్మా నేను ఆస్తికించనా అని వాడు అనడం లేదు అండర్స్టాండ్ ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా యోగం వల్ల వాడు అనుకునే సమాధిలో జ్ఞానం కలిగేటువంటి అవకాశమే లేదు గనక లేదు గనక కాబట్టి సమాధౌ సుషుప్త అభానే సతి నా జ్ఞానే జ్ఞాతే సతి కాబట్టి సమాధి అవస్థ చూడతమర్షి చూడండి ఇది వాస్తవానికి యోగలో ఉండే సమాధి కాదు ఇది ఇది అది కాదు ఈ అవస్థ సమాధి అవస్థ అనేది జ్ఞానావస్థ అర్థం చేసుకోండి ధి అంటే బుద్ధి సమ అంటే సమమైనటువంటి బుద్ధి ఈక్వల్యూషన్ ఏంటి సర్వత్ర సమదర్శన ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇది స్థితి ఇది జ్ఞానావస్థ ఇది జ్ఞాన సమాధి నాట్ యోగ సమాధి తానే ఆత్మ అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి స్థితి కాబట్టి సమాధౌ చూసారా ఆత్మన చూడండి తమాషా సమాధౌ సుషుప్త అభానే సతి ఆత్మన భానం అన్వయ ज्ञानावस्थ ल्लीजावस्थो सुतुदे सुना तुना अनेम को अन्वय आत्मक अन्वय व्यतिरेक आत्मानी मुड़ल चुनि आत्म भाई మరి ఆ విధంగా ఆత్మ సమాధిలో సమస్థితిలో జ్ఞానావస్థలో ఆత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండినా సుషుప్తి అనవభాసనం అవభాసనం కాదు అనవభాసనం సుషుప్తి తెలియకుండా పోవడం వ్యతిరేక వ్యతిరేక కాబట్టి సుషుప్తి అవస్థను దాటి సమస్థితిలో జ్ఞానావస్థలో నేనే ఆత్మని అనుభూతిలో నిలిచిపోయినటువంటి దశలో అది ఇది లేకపోయినా సుక్షప్తి లేకపోయినా ఆత్మ ప్రకాశిస్తూ ఉండడం ఆత్మక ఆ జ్ఞానా జ్ఞానస్థితిలో ఆత్మ ప్రకాశిస్తూ ఉండినా సుషిప్తి తెలియకపోవడం సుషిప్తికి వ్యతిరేకం నో స్థూల దేహానికి వ్యతిరేకం సూక్ష్మదేహానికి వ్యతిరేకం కారణ దేహానికి వ్యతిరేకం అవన్నీ లేకపోయినా నిషేధావది సాక్షి తత్సాక్షిత్వమేవా అదే నువ్వు ఈ స్థితిలో ఈ స్థితిలో నిత్యం నిరంతరం నిలబడిపోయి ఉండేవాడు భగవాన్ రమణ మహర్షి అది ఇప్పుడు అర్థమైందా మీకు అర్థమైందే తానే ఆత్మ అన్నీ ఉంటాయి దేహం నువ్వు చుక్కా వేసుకున్నప్పుడు కోటు వేసుకున్నప్పుడు నువ్వు చీర గట్టుకున్నప్పుడు అవి నీ దగ్గర ఉండిన అవి నేను అని నువ్వు అనుకోవడం నేను అవి అని నువ్వు అనుకోవడం లేదు నేనున్నాను అవి ఉన్నాయి అవి లేకపోయినా నేనుంటాను ఈ దేహం ఉంది అది కోశం అది పంచభౌతికం అది ఉంది నేనున్నాను గనక అది లేకపోయినా నేనుంటాను స్వప్నం ఉంది మనసు ఉంది గనక నేనుండబట్టి చైతన్య జ్యోతిష అవభాషిత్య మనసహ మనన సామర్థ్యం నేనుంటే మనసు నడుస్తుంది స్వప్నం కలుగుతుంది నేనుంటాను మనసు ఉండదు మనసు మనోజనితమైనటువంటి స్వప్నం ఉండదు అజ్ఞానం సుషిప్తిలో ఉంది అజ్ఞానాన్ని తెలుసుకునే నేనున్నాను జ్ఞాన అజ్ఞానాలకి అతీతంగా నేనున్నాను జ్ఞానం ఉంటే ఉందని లేకపోతే లేదని తెలుసుకునేటువంటి ఆత్మస్వరూపాన్ని నేను నేను ఉండినా అవి లేకుండా ఉన్నాయి కనుక అది నాకు అన్వయం నేను ఉంటున్నా అవి లేకపోయినా నేనున్నాను కనుక వాటికి వ్యతిరేకం కాబట్టి జాగ్రత్త ఉంది నేనున్నాను జాగ్రత్త లేదు నేనుంటా స్వప్నం ఉంది నేనున్నా స్వప్నం లేదు నేనుంటా సుక్షిప్తి ఉంది నేనున్నా సుషిప్తి లేదు నేనుంటా ఎప్పుడుంటాను ఎప్పుడు ఉంటా కాలంలో కాదు కాలం నా నుండి పుట్టింది అంతే అంతకన్నా ఇంకేమి లేదు ఈ విధంగా పంచకోశాలను అర్థం చేసుకొని ఈ పంచకోశాల్లో ఒకటి భాషించినప్పుడు భానం మరొకటి భాషించడం లేదు ఒకటి తెలిసేటప్పుడు మరొకటి తెలియడం లేదు ఒకటి ఉన్నదని స్థిరీకరించినప్పుడు రెండవ తెలియడం లేదు కాబట్టి ఈ పంచకోశాలు ఒకదానికి ఒకటి వ్యావర్తకములై ఉన్నాయి అంటే సపరేట్ అయిపోయి ఉన్నాయి ఇవి సపరేట్ అయి పంచకోశములు ఏమి భాషించకపోయినా తాను ఉండడం వల్ల పంచ కోశాలు ఒక కోశం నుంచి ఒక కోశం వేరుపడి ఉన్నాయి ఆత్మ అన్ని కోశాల నుండి వేరుపడి ఇది అన్వయం కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్రియ చేత ఈ విధమైనటువంటి విచారం చేత అత విచారర్తవ్య ఈ విధమైనటువంటి విచారం చేత ఆత్మని పంచకోశాల నుంచి విడుదల చేయొచ్చు దీనికి ధీర పురుషులై ఉండాలి సమా చదవండి జాగ్రత్తగా ఎందుకంటే స్థూలం విషయం కాదు ఇది జాగ్రత్తగా వేరు చేయాలి టూ మినిట్స్ యథా ముంజాదిషీకైవం ఆత్మాయుక్త్యా సముద్ధృత శరీరత్రయా ధీరై vajayate Please Conclusion పరం conclusion కంక్లూషన్ Yadha కంక్లూషన్ చూడండి యథ ఏ విధంగా అయితే ముంజాత్ ఇషీకాం ముంజాత్ ఇషిక ఇషీకాం ఇది చెప్పుడాలే మర్చిపోయినారు కానీ యథా ఏ విధంగా అయితే వినండి ముంజాత్ ముంజ అనేది గడ్డి ముంజాత ఒక రకమైనటువంటి గడ్డి ముంజాత్ ఇషికామ్ ఈ ముంజాట్ అనేటువంటి గడ్డి ఎట్లా అది బాగా ఇది పెరుగుతుంది కాదు చుట్టూ ఆకులతో చుట్టబడిపోయి ఉంటాయి సరైన లోపల సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి మోవి అంటాం మనం మోగు అని కూడా అంటుంటారు కొందరు కొన్ని చోట్ల కదా అటువంటిది చాలా లేతది ఉంటుంది దర్భ లేత దర్భ ఉంటుంది వాటిని తీస్తారు పరమ పవిత్రం అవి యజ్ఞయాగాదులకి అది తీయాలి అంటే ఎక్కడ జాగ్రత్తగా లేకపోయినా అది తిరిగిపోతుంది విరిగిపోద్ది తీలేం అందుకనే ఆ పైనుండేటువంటి ఆకులు ఏవైతే ఉంటాయో పత్రాలు అసన్నవి కూడా ఆ గడ్డి నుంచి జాగ్రత్తగా తీస్తారు ఈ నెల అంటారు అది అలా తీసినప్పుడు జాగ్రత్తగా తీయాల అలా జాగ్రత్తగా తీసినప్పుడు ఆ లోపల మెత్తని సంగని ఒక గర్భ ఉంటుంది తెల్లగా అది యజ్ఞయాగాదులకు ఉపయోగిస్తుంది దాన్ని తీయడం చాలా కష్టం ఆ టెక్నిక్ తెలిసిన వాడే తీస్తాడు ఆ టెక్నికే ప్రక్రియ ఆ టెక్నికే ప్రక్రియ కాబట్టి ఆడి పోయి ఇట్లా తీస్తానని చెప్పేసి సంత్రాన్ని గనక వల్లిచినట్టుగా వల్చాడు అనుకోండి రాదది బత్తాయిని వచ్చినట్టుగా వలిస్తే రాదు చాలా సూక్ష్మంగా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం ఆ ప్రక్రియ ప్రకారం సున్నితంగా దాన్ని తీయాలి అలా తీయాలంటే వాడికి సహనం ఉండాలి అలా తీయాలంటే జాగ్రత్త అవధానం ఉండాలి అలా లోపలికి వెళ్ళి ఆ ముంజగడ్డిలో నుంచి తీయాలంటే ధైర్యవంతుడై ఉండాలి ఇవన్నీ చేస్తే ఆ ముంజగడ్డి నుండి ఈ దర్భపోతని ఎట్లాగైతే వేరు చేస్తాడో యథా ముంజాత్ ఇషీకాం ఏం ఈ విధంగా ఏ విధంగా ఇప్పుడు నడిచింది పంచకోశం ఇప్పుడు ప్రక్రియ అందులో వ్యతిరేకాభ్యాం ఏవం ఈ విధంగా ముంజాత్ ఆ ముంజగడ్డి నుండి ఇషీకాం ఆ దర్భని ఎట్లాగైతే వేరు చేస్తాడో యుక్త్యా సెకండ్ లైన్ యుక్త్యా వివేకత యుక్త వివేకత ఆత్మ సముధ్రత ఇంత సముద్ర ఉత్ ఉద్ధృత ఉద్ధరేత్ సముదృత ఇక్కడ ఉద్ధృత అంటే సముధృతెత్ సముధృత్య ఉద్ధృతర్భ ఇవ్వాలనుకుంటే సముధ్రీయతే సముధ్రీయే సముధరేత్ ఇది దాన్ని గనక యుక్తి చేత ఆత్మని ఈ పంచకోశాల్లో నుంచి ఎట్లాగైతే ముంజగడ్డి నుండి దర్భని జాగ్రత్తగా వేరు చేయడం జరుగుతుందో గురువు ప్రబోధించినటువంటి ఈ అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా తాను ఎట్లా స్థూల శరీరం కాదో తాను ఎట్లా సూక్ష్మ శరీరం కాదో తాను ఎట్లా కారణ శరీరం కాదు తాను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు కావు వీటిని నిరంతరం నిరంతరం అవధారణే దాని మీదనే దృష్టి పెట్టుకొని ఆ భావంలోనే తాను ఆత్మభావంతో ఉండడం వల్ల అవి తాను కాదు అని అర్థమైన తర్వాత తాను కాని దాని మీద తనకు వ్యామోహం ఉండదు తాను కాదు అని తెలిస్తే వ్యామోహం ఉండేందుకు అవకాశం లేదు కనుక మననంలో ప్రధానంగా సంశయ నివృత్తి జరిగి తానే ఆత్మ అనేటువంటిది కనుక స్థిరపడిపోయింది అని అంటే చూడండి యథా ముంజాత్ ఇషీకాంజీకాం వం ఆత్మా సముదృత ఎక్కడి నుంచి ధీరై అది ఎవరండిలా ఇలా చేయగలరంటే ప్లీజ్ యథా ముం ఏం ఈ విధంగానే పండితై పండితుల చేత శరీర త్రితయాత్ శరీరత్రయం ఏది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కాలన శరీరం శరీర త్రితయాత్ ఈ మూడు శరీరాల నుండి ఆత్మా ఆత్మను యుక్త్యా వివేకత సముధృత సముధ్రీయతే సమ్యక్ ఉద్ధృత చెత్ ఎప్పుడైతే దాని నుంచి వేరు చేయడం జరుగుతుందో వెంటనే ఈ ముంజాది ముంజగడ్డి నుంచి వేరు చేసినప్పుడు ఆ దర్భని పవిత్రమైన దర్భని ఎట్లాగైతే చూస్తామో ఈ పంచకోశాల నుంచి ఆత్మను వేరు చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పరం బ్రహ్మాయతే తానే పరబ్రహ్మని తెలుసుకుంటాడు జాయతే అదేం పుట్టేది కాదు బ్రహ్మం పుట్టేది కానే కాదు దాని అర్థం ఏంటంటే ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ నాట్ టోల్డ్ బై వెరీ ఇంపార్టెంట్ నాట్ ఈవెన్ ఇట్ నాట్ టోల్డ్ ఈవెన్ బై ద గురు ఈ పంచకోశ ప్రక్రియ అంతా కూడా చక్కగా మనకు అర్థమైపోయిన తర్వాత ఇవన్నీ తీసేస్తాడు కాదు ఇంకా ఏం మిగిలింది తానే కదా తానే అయిపోతాడు ఇట్ హ్యాపన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇంతవరకు ఎందుకు కాలేదంటే అవినయను ఇవి నేను ఇవి నేను దరిద్రవా ఇప్పుడు అవన్నీ కాదు ను ఆత్మని చెప్పాల్సిన అవసరం లేదు ఆత్మని గురువు చెప్పాడనుకో అక్కడ నువ్వే ఆత్మ త్వమేవ ఆత్మ అంటే ఇంక నువ్వెవరా అన్నవసరం అది ఇంకా అది అయిపోతాడు ఇట్ హ్యాప్ అండ్ సద్ధాడ జాయతే కాబట్టి ఈ రోజు మనం స్టార్ట్ చేసినటువంటి ఏంటది అన్వయ వ్యతిరేకాభ్యాం పంచకోశ వివేకత స్వాత్మానం తత ఉద్ధృత్య పరం బ్రహ్మ ప్రపథ్యతే తతహ ఆ పంచకోశాల నుండి ఆత్మను వేరు చేసినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే పరం బ్రహ్మ ప్రపద్యతే పరబ్రహ్మము పొందుతూ ఉన్నాడు అన్న ఎట్లా పొందుతున్నాడు ప్రక్రియ అయిపోయిన చెప్పేస్తున్నాడు పరం బ్రహ్మ ఇట్ హ్యాపెన్స్ అంతే అయిపోతుంది కానీ దాని ప్రత్యేకంగా పొందేదంటూ ఏమి లేదు నువ్వు అయ్యే తెలియకుండా ఉన్నావు ఇప్పుడు తెలుసుకున్నావు కదా పరం జాయతే ఏమర్థమైంది ఆయన ఈ రోజు మనకి ప్రక్రియలో ఆత్మ సర్వ అవస్థల ఉంది జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ఉంది ఫస్ట్ పాయింట్ శరీరాలు ఆయా అవస్థలోనే ఉన్నాయి తద్త్ కోశాకి అవునా స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో ఉంది సూక్ష్మ శరీరం ప్రాణ మనో విజ్ఞానమై కోశాల్లో సూక్ష్మ శరీరం ఉంది అక్కడ నాలుగైన కారణ శరీరం ఆనందమై కోశం మూడు శరీరాలు ఐదు కోశాలు సూక్ష్మ శరీరంలో మూడు శరీరాలు ఉన్నాయి సూక్ష్మదేహం స్వప్నావస్థను ఆయన స్వప్నావస్థలో మూడు ఉన్నాయి కదా ప్రాణమయ కోశం ఉంది గాలి తీసుకుంటున్నావా లేదా ప్రాణమయ కోశం ఉంది స్వప్నం అనే దేవరు మనసు కదా మనోమయ కోశం ఉంది బుద్ధి కూడా ఉంది కదా దాని వికారమే కదా మనోవికారమే కదా నిశ్చయించే కనుక కాబట్టి ఆ మూడు అక్కడే ఉన్నాయి కాబట్టి స్థూల దేహము అన్నమయ కోశం ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థలో ఉంది స్వప్నావస్థలో ప్రాణ మనస్సు విజ్ఞానం ఈ మూడు కోశాలు ఉన్నాయి ఇక్కడికి నాలుగైన సుషుప్తిలో ఆనందమైన కోశం ఉంది అజ్ఞానంలో సురేష్ ఐదు కోశాలు మూడు శరీరాలు ఐదు కోశాలు ఒక శరీరం ఇంకో శరీరంలో లేదు ఒక కోశం ఇంకొక కోశంలో లేదు ఒక కోశం మరొక కోశం నుంచి వ్యావర్తం అయ్యింది ఒక శరీరం మరొక శరీరం నుంచి వ్యావర్తం అయ్యింది అవన్నీ ఉన్నప్పుడు ఆత్మ అంతటా ఉంది ఇలా ఆత్మ అంతటా ఉండడం అన్వయం అవి లేకుండా పోవడం వాటికి వ్యతిరేకం కానీ ఒక దశలో ఇవన్నీ లేనప్పుడు ఆత్మ దివ్యంగా భాషిస్తోంది దేని మీద ఆధారపడకుండా ఆ రాష్ట్రం ఆ గవర్నర్ ఉన్నప్పుడు రాష్ట్రపతి ఈ రాష్ట్రం ఈ గవర్నర్ ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రము ఆ గవర్నర్ ఉన్నప్పుడు రాష్ట్రపతి వాళ్ళు ఫాలో అవుతూనే వస్తున్నారు ఎవరిది అయిపోతే వాళ్ళు డ్రాప్ అయిపోతూ ఉన్నారు ఈయన తన స్వస్థానానికి చేరిన తరువాత అందరూ డ్రాప్ అయిపోతా ఉండారు నేనే ఆత్మ జ్ఞానం కలిగిన తరువాత ఈ ముంజాత ఇషీకాం యువ అనేది ఎక్కడైనా విన్నారా చెప్పండి నేను చెప్పానా అంగుష్ట మాత్ర పురుష ఉందా ఎక్కడ అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మా సర్వ జనా హృది సన్నివిష్ట కట్టోపనిషత్ యముడు నచికేతుడు చెప్పింది లాస్ట్ మంత్ర ఆరు అధ్యాయ చివర లాస్ట్ మంత్ర అది అయిపోయింది అంతే క్లోజ్ కట్టోపనిషత్ లాస్ట్ మంత్ర ఆ చివరిది ఎందుగానే వద్దనుకున్నాం స్వామి అంటారా తమ్ స్వాశ్చరిత ప్రవృహేత్ ముంజాదివేషికా ముంజాత్ ఇవ ఇషికా ముంజాదివేషికాం ముంజాత్ ఇవ ఇషికాయి చూడండి ఎంత క్లియర్ గా ఉందో ధైర్యేణ ఇషికాం ముంజాత్ ఇవ ఇషికా ధైర్యేణీరై చూసారా చూసారా ఆ మంత్రములో కఠోపనిషత్తులు ముంజాత్ ఇవ ఇషికాం ఆయన కంక్లూడ్ చేసిన టైమ్ లో అక్కడ అన్నాడు ధైర్యేణ ఆ ధైర్యం ఏది ఈ మార్గంలో నడిచే ఇది ధీర పురుషులకి కచ్చి ధీర ధీర పురుషులకి ఇది నాయన నచ్చికేత ఈ ధీరత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ మార్గంలో నడుస్తారు సేమ్ ధీరైహి ఆత్మాయుక్త్యా సముధృత శరీర త్రితయాత్ పరం బ్రహ్మయుం ఇది ప్రక్రియ ఇది పంచకోశ ప్రక్రియ This is enough. This is enough. కానీ నెక్స్ట్ ఏం చెప్తారు స్వామిజీ మీకు నెక్స్ట్ వీక్ ఏం చెప్తారు ముప్పై శ్లోకం ఒకసారి చేయండి లాస్ట్ వీక్ అంత ముందు వీక్ నేను కంక్లూడ్ చేశాను ముప్పై రెండో శ్లోకం ఉపదేశమవాప్యం ఆచార్యా తత్వదర్శి ఆచార్యాత్ తత్వదర్శన ఆచార్యాత్ ఎవరైతే తత్వమును దర్శించారో అటువంటి ఆచార్యుని చేత ఉపదేశం అవాప్య ఏవం ఈ విధంగా ఉపదేశాన్ని పొందిన తర్వాత ఎట్లాగూ పంచకోశ వివేకేనా ఆ పంచకోశ ప్రక్రియ పంచకోశ ప్రక్రియ జరిగి ఆ తర్వాత ఆయన నుంచి ఉపదేశం పొందితే ఇచ్చుంటామాష పంచకోశ ప్రక్రియ జరిగి ఉపదేశం గనక ఆయన నుంచి పొందితే లభంతే నిర్వృతి పరాం పరాం నివృతి ఆ మోక్షాన్ని మీరు పొందుతారు అంటే ఇప్పుడేంటి పంచకోశ వివేక ప్రక్రియ హ్యాండిల్ చేశాం గనక ఆ తరువాత గురువు ఇప్పుడేదో ఉపదేశం చేయాల్సి ఉంది ఏం ఉపదేశం చేస్తాడు ఉపదేశం అవాప్య ఏవం ఆచార్యాత్ తత్వదర్శన తత్వదర్శనుడైనటువంటి ఆచార్యుడు తత్వం ఏమిటి అదే ఉపదేశం తత్వం ఉపదేశం తత్ అది ఉపదేశం అర్థమైంది తత్ ఆ పరమేశ్వరుడు త్వం నీవు అనేది ఉపదేశం జరగాలి ఏం వాక్యం ఇది ఏమక కరెక్ట్ తత్వమసి అంతే తత్వమసి మహావాక్యం బ్రహ్మాస్త్రం రావణుని గూల్చేది ఇదే తత్వమసి మా మహావాక్యం చూచార తత్వమసి తత్వం తత్ ఆ పరమేశ్వరుడు స్వం నీవే స్వామీజీ ఈ పంచకోశాలు నేను కాదని తెలిసిపోయిన తర్వాత ఆయన వెరీ ఇంపార్టెంట్ మీకు ఈరోజు క్లూస్ పట్టిస్తున్నా మీ ఇష్టం ఉంచుకుంటే ఉంచుకోండి పారేసుకోండి పారేసుకుంటే పంచకోశ విలక్షణమైనటువంటి ఆత్మ ఉంది తదాత్మ అహమేవా నేనే అది తెలుసుకున్న తర్వాత అయిపోయింది కదా స్వామిజీ ఇంకేంటని నా ఈ ఆత్మే బ్రహ్మం తెలియాలి కదా ఆత్మ తెలిసిపోయింది మనకు కావాల్సిన ఆత్మజ్ఞానం కాదు బ్రహ్మజ్ఞానం కాదు బ్రహ్మాత్మజ్ఞానం ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం నీకు కలగాలి కదా ఆత్మయే బ్రహ్మము అనేటువంటి జ్ఞానము నీకు కలగాలి అంటే అండర్స్టాండ్ జీవేశ్వర ఐక్యం జరిగిపోవాలి అది ఉపదేశం తత్వమసి తత్వం తత్వదర్శన ఆచార్యాత్ అదే ఆ పదం వాడడం ఉద్దేశం అదే తత్వదర్శన తత్వం త్వమ్ తత్ రెండు ఒకటే అని త్వ నీవెవరైతే ఉన్నావో నీకు ఉపాధి అవిద్య ఈశ్వరుడికి ఉపాధి మాయ మాయని తొలగిస్తే అవిద్యను తొలగిస్తే అప్పుడే నీవు ఆయన ఒకటని నీకు తెలుస్తుంది లేకపోతే నేను ఆత్మనే గాని ఆత్మని ఉద్ధరించే ఈశ్వరుడి ఇంకోటి ఉండాడు అంటావు రేపు కాబట్టి ఈ మాయ అనేటువంటి ఉపాధి ఈశ్వరుడికి అవిద్య అనేటువంటి ఉపాధి నీకు ఒక దేహానికి సంబంధించినటువంటి పరిమితం అయి ఉన్నావు నీకు అవిద్య ఉపాధి అన్ని దేహాలకు సంబంధించిన వాడు తన అధీనంలో మాయను పెట్టుకుని ఉండేవాడు ఈశ్వర ఆ ఉపాధి వినిర్ముక్తం కావాల కాబట్టి పంచకోశ ప్రక్రియ అయిన తర్వాత అండర్స్టాండ్ పంచకోశ ప్రక్రియ హ్యాండిల్ చేసిన తర్వాత గురు అప్పుడు ఉపదేశం చేస్తాడు ఏమైనా ఉపదేశం చేస్తాడు తెలుసా తత్వమసి అబ్బాయి నువ్వే అది తత్వము నీకన్నా అన్యంగా లేదు అనేది చెప్తాడు అది నెక్స్ట్ పరాపరాత్మనము లేవన్ యుత్యా సంభావితైకత తత్వమస్యాది వాక్యై సా భాగ త్యాగైన అది కాబట్టి ఇది లక్షణ శాస్త్రం భాగత్యాగైన లక్షణం ద్వారా నీవే ఈశ్వరుడి కూడాను ఎస్టాబ్లిష్ అయితే ఇది అఖండ పరబ్రహ్మ స్థితి అదే నీవని తత్వవేగ కంక్లూడ్ అవుతుంది ద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవీ ఓ శా